ప్రార్థన చేస్తాం పరశుతుర వు మీకు వందాలైనా మహోన్నత తండ్రి మీకే సుతులు స్తోత్రాలైనా సర్వణతుల దేవ మీకే వనాలైనా ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలగలుగాక హాలేలుయా నైన్ ఈ దినమంతా సాయం చేత నడిపించినారు సురక్షితంగా మీ ప్రాంతం నడిపించినారు మిమ్మల్ని స్థుతించలాగన గణపరచలాగన ఓ ప్రభావ ఈ యొక్క ప్రాంతం మీరు మీకు ఎంతో మదనాలు తండ్రి ఏసయ్య మీ యొక్క వాక్యాన్ని జగా ప్రభావ మీ యొక్క పరశురాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి పరుశురాత్మ నడిపేపు దయచేయండి నూతనంగా అభిషేకించమంతా అర్థిస్తాం వాక్యాలను అర్థం చేసుకోవాలా ప్రభావ వాటిని జాగ్రత్తగా మా హృదయాలలో భద్రపరచుకోవాలా వాటిని ఎమరు వేసుకోవాలా తలపోయాలా ప్రభావ మా జీవితాలను అవలంబించుకోవాలా ప్రభావ ఆ తర్వాత అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్షి మీరే మహిమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఇరవై ఏడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి కూడా అయిపోతుంది ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చినం మన ఉంటుంది గ్రిగోరియన్ క్యాలెండర్ కాలం ఇది బబులోను కాలము అని ప్రకటన గ్రంథం అంత చేస్తా ఉంది మనల్ని ప్రతి ప్రవక్త ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు మనం ఉంటుంది బబులోను బబులోను అంటే గలిబిలి అంత ఎక్కడ చూసినా గలిబిలే ప్రతి స్థితి ప్రతి దశలో ఈ లోకం అంతా గలిబిలితో ఉంటుంది కదా ముఖ్యంగా మనం చూస్తున్నాము మన ప్రభువు బయలుపరిచిన విధానంగా ఎక్కడ కూడా సమాధానం ఉండగానే మనకి సమాధానం అనేది చెప్తారు మనుషులు మంచిదే రాబోతుంది అచ్చధిన్ న్యాయంగా అంటారు కానీ అచ్చధిని ఎప్పుడు రావు ఇంకా వచ్చాడు ఇంకా అన్యాయం ఉంటాయి ఇంకా భయంకరంగా ఉంటాయి కానీ మనం మటుకు భయపడము ఎందుకంటే పోయిన వారం నుంచి ప్రభు ఆ విషయం బయలుపరుస్తుంది ఎట్లున్న పరిస్థితులు ఎంత దిగజారిపోయిన కానీ పరిస్థితులు మనం మటుకు భయపడద్దు ఎందుకంటే మనకే చూపిస్తుండీ మరి అవి పరిస్థితులు ఏ రీతి ఉండబోతున్నాయి అని చెప్పినప్పుడు నువ్వు ఇంకెందుకు భయపడతావు చెప్పేవాడు నీకు తోడే ఉన్నాడు కదా ఇవాళ చూపిస్తామంటే నీకు తోడే ఉన్నాడు కదా నిన్న ప్రభు మనకు మాట్లాడి మనకి ఖచ్చితంగా భూకంపాల కాలం ఇది కదా హైదరాబాద్కి ప్ర భూకంపం ఎంతమంది తెలిసి నేను రాత్రి హైదరాబాద్ లో బుక్అప్ లైట్ గా టచ్ అయిపోయి తెలుసా ఓకేనా ఈరోజు మెయిన్ రకల్ ఫస్ట్ పేజ్ లో మొత్తం తెలంగాణ హైదరాబాద్ కూడా షేక్ అయిపోయింది నిద్రపోతుంది మీకు తెలియదు రాత్రి ఎప్పుడో మధ్య రాత్రి ఫోర్ పాయింట్ స్కేల్ మీద నమోదైంది తదిలింపు 4.7 పాయింట్ సెవెన్ అంట అట్లా లైట్ గట్ట కొట్టేసి వెళ్ళిపోయి ముఖ్యంగా ఇటు కొంత తెలంగాణ డిస్టిక్స్ అలా కొంత ప్రాంతాలలో మటుకు షేక్ అయింది ఇల్లు గిడ్లు షేక్ అయినాయి కానీ మనకు మటుకు ఇటు సరే నిన్న మధ్యాహ్నం మాట్లాడుతున్నాం మేము హైదరాబాద్కి భూకంపం వస్తుంది అనేసి ప్రభు మన మాట్లాడుతున్నాడు అదే సాయంత్రం స్టార్ట్ అయింది అంటే ఇరవై సంవత్సరాల అది ఉంది ప్రవచనం అది నెరవేర్తుంది ఎప్పుడు నెరవేరుతుంది మనం తెలియదు అనేసి మనం భయపడతామా భూకంపానికి భయపడతామా ఏం లేదు నాకు ఇంకా చాలా టైం ఉంది చాలా లైఫ్ ఉంది నాకు అంటావా అండ్ ఇంకా ఏం చూడైన లైఫ్ లో అంటవా క్షణం రిపీటెడ్ గా చెప్తానంట క్షణంలో వెళ్ళిపోతుంది ఒక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా వెళ్ళిపోతుంది ప్రాణం అంతే మనకి ఏం తెలియదు కూడా పెయిన్ ఈ శరణ విడిచిపెట్టగానే సరాసరి మనం ప్రభు సన్నిధిలో ఉంటాం అంతే అదే మన విశ్వాసం కాబట్టి ఆరోపకంగానే మనము సిద్ధపడాల దేని విషయంలో అనుమానించొద్దు దేని విషయంలో భయపడద్దు ఎందుకంటే అనుమానిస్తే స్థితి అక్కడి నుంచి కింది పడిపోతుంది ఆకాశవాసులు భూనివాసులు అయిపోతారు అనుమానిస్తే అనుమానము ఈ లోకానికి సంబంధించింది విశ్వాసము ఆ లోకానికి మనం ఆలోకస్తు ఆలోక సంబంధికులం కాబట్టి మనము అనుమానించొద్దు బాపించి యోహాను అనుమానించి ఆయన ఆధిక్యతను పోగొట్టుకున్నట్టు మనం చూస్తాం కదా కాబట్టి మనం అనుమానించొద్దు గొప్ప గొప్ప దైవ మనం చూస్తాం రాజుల గ్రంథంలో దక్షిణ దిక్కు నుంచి ఒక యవన ప్రవక్త దేవుని స్వరం విని విధేత చూపించి ఉత్తర దిక్కున పోయి ఆ రాజుకి ఆ ఏ రాజు అని చెప్పారు యూరబాబు రాజుకి ప్రకటించమని చెప్తాడు అక్కడ ఎవరితోని కరచలనం చేయొద్దు ఎవరితో సంభాషించద్దు ఎవరిట్లా తినద్దు ఎవరిట్లా తాగద్దు అని చెప్తాడు దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు అయిన కానీ పోతాడు పోయినాక అక్కడ ఉత్తర దిక్కున ఇంకొక వృద్ధుడు ఉంటాడు ప్రవక్త మోసపోయిన ప్రవక్త ఆయన ఆచార అబద్దమైన మంచి ప్రవక్తనే ఒకప్పుడు కానీ క్రమేణ వృద్ధాప్యం పంచపడి అంతా దిగజారిపోయిన సగం సత్యం సగం అబద్దం అన్న దిశలో ఉన్న ప్రవక్త లాంటి వాడు ఆయనకు ఒక వెలుగుదూత కనిపించి మోసగిస్తాడు దక్షిణ దిక్కు నుంచి ఒక యవన ప్రవక్త అని చూపిస్తాడు ఆయన పోయి ఆయన పరామర్శన వచ్చి ఆయన ఇంటి తీసుకుపోయి ఆయన అయితే ఈ దక్షిణ దిక్కు నుంచి పోయిన యవన ప్రవక్త పోయి ప్రవర్తించి తిరిగి వస్తుంటే ఈ ప్రవక్తను కలుసుకుంటాడు కలుసుకొని నాతోని మాట్లాడేడు దేవుడు అలానే ప్రవక్త వస్తుండడు చాలా ఆకలి కొనుంటాడు అతన్ని పరామర్శించి ఇంటికి వచ్చి తినిపించమన్నాడు ఈ ప్రవక్త మోసపోతుంది దక్షిణ దీప్ గురించి ప్రవక్త మోసపోయి పోయి తింటాడు తిని బయటికి రాగానే సింహం రెడీగా ఉంటుంది రోడ్డు మీద ఆయన మీ ఆయన మీద పడి చీల్ రోడ్డు మీద పడి ఆయన గాడి కూడా అక్కడే గాడిదే సింహానికి భయపడి మరిగేది అక్కడే ఉంటుంది గాడిదే ఇప్పుడు జరిగింది అది నేను చాలాసార్లు ధ్యానించాది అయితే ఒక వృద్ధ ఒక ఒక వృద్ధ ఒక వృద్ధుడు అంటే ఒక పెద్ద మనిషి ఈ ప్రశ్న యూట్యూబ్ లో వేస్తుండే ఇంకొక ఆయనకి స్టేజ్ మీద పాస్టర్కి నేను ఇది చదివినను నాకు ఇదిలో ఏం అర్థం కావట్లేదు నీకు ఏమర్థం లేదని చెప్పు అంటే ఆ పాస్టర్ నాకు కూడా ఏమర్థం కాలేదు అంటున్నాడు అప్పుడు నేను ఇమ్మీడియట్లీ ఏం చేసిన అక్కడ రాసేసిన యాన్సర్ ఏమన్నా ప్రవక్త అవిధేయత మోసపోయిండు వృద్ధుడు వృద్ధు ప్రవక్త ఉత్తర దిక్కున్న ప్రవక్త భ్రష్టత్వంలో మోసపోయిండు భ్రష్టత్వంలో పోయి అబద్ధ దర్శనాలు చూసి ఒకరినొకరు మోసగించుకున్నారు యుగ సమాప్తిలో పాస్టర్స్ ఇట్లనే ఉంటారు అని రాసేసినడా కామెంట్స్ ఉంటాయి కదా యూట్యూబ్ కింద కామెంట్స్ రాసేసిన చదువుకునేవాళ్ళు చదువుకుంటారు అది కాబట్టి ప్రభు మనకు మటుకు ఇవన్నీ చూపిస్తుంది ఇవి ఆశ్చర్యకరమైన విషయాలు కదా మరము ఎన్ని కామెంటరీస్ చదివినా అర్థం కావ వాక్యాన్ని వాళ్ళు ఎందుకు బయలుపరుస్తున్నారు దేవుడు మరి నువ్వు ఆయన కనిపెట్టుకుంటున్నావు లాస్ట్ వీక్ నుంచి ఎప్పటి నుంచో కనిపెట్టుకుంటున్నావు కదా ఎంత కాలం ఓ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కనిపెట్టుకుంటున్నాడు ఆయన గురించి కాబట్టి ఆయన నీకు బయలుపరూ ఉంటాడు ఆయనని మనము పరోక్షంగా చూస్తున్నాము ఒక దినము ముఖాముఖిగా చూస్తాం ఆయన ముఖాముఖిగా చూడలేదు ఎందుకంటే యోహాను భక్తుడు ప్రాణ మొదటి దినము పదిహేను వర్షాలు ఆయన కనిపించగానే ఆయన వాళ్ళ మీద పడిపోతాడు చచ్చిపోయిన వాళ్ళ చచ్చిన వాడి పడిపోతాడు అది మంచిదేమో ఆయన ఆయన పరిశుద్ధత ఆయన వస్తుండే పరిశుద్ధత అట్లుంటది అన్నట్టు ఆయన మానవ శరీరం తెచ్చుకున్నప్పుడు కూడా మానవ శరీరం మానవులాగా ఉన్నప్పుడు కూడా ఆయన నడుస్తుందంటే ఆయన నుంచి మహిమ పోవడం చూస్తాం రక్తస్రావం రోగాల ఆయన నుంచి ప్రభావం ఆ ఎఫెక్ట్ మనం చూస్తాం ఆయన ఆయన వస్తున్న దయ్యాలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తే మమ్మల్ని ఎందుకు చిత్రవర్థ చేయడానికి వచ్చినాడు మా టైం ఇంట్లో కాదు కదా మా టైం కానప్పుడే మమ్మల్ని ఎట్ల ఇక్కడికి వెళ్ళి అంటే వాటికి తెలుసు వాటికి కూడా ఒక టైం ఉందని మనం చూసినాం ప్రాణంలో సాతానికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మనకే చాలా ఉంది టైం కదా మనకు చాలా టైం ఉంది కదా బ్రదర్ కాబట్టి చూడండి నేనైతే ఎప్పుడు ఇది నాకు చాలా తక్కువ టైం అనుకుంటా ఎవరు అనుకో ఇదేంది బ్రదర్కి ఏమైనా అయిందా ఎప్పటికోసం అంటారు లేదా ఈ బ్రదర్కి ఏమైనా అయిపోయిందేమో ఈయన మళ్ళీ పంతండి వదిలేసి వెళ్ళిపోతుండేమో అనుకుంటారు కదా నేను అనేది ఏంటంటే చాలా కొద్దిగానే సమయం ఉంది ఎంత కొద్దిగా నాకు కూడా తెలియదు సడన్లీ మాయమైపోతాం సడన్లీ అంటే మళ్ళీ మీరు అనొచ్చు బ్రదర్ ఎంత పడే సంగం చెప్తున్నాను మాకు అనొచ్చు సడన్లీ మాయాగా అంటే ఈ కాలం ఏ క్షణంలో ముగిస్తుందో మనకు తెలియదు సిద్ధంగా ఉంది అని ఒకరోజు దేవుడు చూపించున్నారు ఇంకా వాళ్ళందరూ సిద్ధమైపోతారు అక్కడ నుంచి దిగిరాడానికి ఈ లోకంలోనికి రెడీగుణనంతా ఏ క్షణంలో రేగి ఏ క్షణం నుంచి అక్కడ నుంచి వచ్చేస్తారో మనకు తెలియదు ఆకాశవాసులు వచ్చేస్తారు మనం అందరం వాళ్ళంతా వాక్యం కదా ఇవన్నీ మనం కొన్ని వారాల మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ క్షణంలో ఏం జరుగుతుంది ఏడవ పూర ఓదినప్పుడు అన్ని అంశం ని మనం ధ్యానిస్తున్నాము ఇది నాలుగవ వారం పోయిన వారం మనం ధ్యానం కాబట్టి ఇది ఐదవ వారం కాని నాలుగవ వారమే వాక్యం ధ్యానిస్తున్నాం ఏడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అక్కడ మనం చూస్తా ఉంటాం పదిహేనవ వర్షం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దంలో పుట్టాను గొప్ప శబ్దంలో పుట్టాను బాగా పరలోకం అంటే క్రైస్తవ సంఘం ఎప్పుడు ఈ విషయం అర్థం తీసుకోవాలి పరలోకం అంటే అక్కడెక్కడో గాలిలో ఉందనేది అనుకోదు పరలోకం ఎక్కడ ఉందంటే మీ మధ్యలోనే ఉందంటే స్ప్రౌం కాబట్టి గొప్ప శబ్దంలో పుట్టాను తర్వాత ఆ శబ్దంలో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన ఆయన యుగ యుముల వరకు ఏలు ననెను ఈ విషయం మనం బాధలు తీసుకోవాలి లోకంలోని ప్రతి రాజ్యాలు కొలాబ్స్ అవుతున్నాయి మీరు ఈ లోకంలోని ప్రతి రాజ్యాలు కొలాబ్స్ అవుతున్నాయి అన్ని ఫెయిల్ అవుతున్నాయి గవర్నమెంట్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాల చైనా నుంచి భయంకరమైన రోగం బయటకు వచ్చింది ఈ రోజు కదా ప్రతి దేశంలో కేసెస్ వెళ్ళిపోయాయి ఆ వుహాన్ అనే సిటీలో ఎవరైతే ఉద్యోగానికి పోయిచ్చు వారికి అందరు కట్టుకుంటుందట అయితే ఈరోజు సాయంత్రం నేను గమనించిన ఈ రోగము ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మీకు ఒక విషయం నేను చెప్పాలా కొన్ని వింతరకమైన రోగాలు ఎట్లా వస్తున్నాయి అంటే పక్షుల నుంచి వస్తున్నాయి గబ్బిలాల నుంచి వస్తున్నాయి పందుల నుంచి వస్తున్నాయి మరి కొన్ని రోగాలు మీకు తెలుసు దోమలు వ్యవస్థ వస్తున్నాయి కదా కాబట్టి పక్షుల నుంచి రావడం మీరు బాగా అర్థం చేసుకోవాలి దాని గబ్బిలాలు గబ్బిలాలు ఆ పండ్లు తింటాయి కదా గబ్బిలాలు పండ్లు తింటాయి ఆ గబ్బిల నోట్లో ఉంటుంది ఆ వైరస్ ఆ గబ్బిలో పుద్దిన్న జామపాండు తీరినప్పుడు ఆటే జామపాడు పడుతుంది ముక్క కింద ఇక్కడ నుంచి కింద నుంచి గొర్రెలు పోతా ఉంటాయి ఆ గొర్రెలు పోయి ఆ పాడు తింటాయి అన్నట్టు ఆ గొర్రెలు ఎరిగిపోతుంది ఆ వైరస్ ఈ గొర్రె ఎక్కడ పోతుందో మీకు తెలుసు ఓడిలా పోతుందో మీకు తెలుసు వీటికి వస్తుంది గొర్రె మీరు కొనుక్కొచ్చుకుంటారు గొర్రెని వచ్చి మంచి ఫైవ్ మీ బాడీలో ఏం పోతుంది నైట్ స్టార్ట్ అవుతుంది మీ బాడీలో అది వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఊపిరి సార్ దాన్ని అక్యూట్ రెస్పెరటరీ డిసీజ్ ఏమంటారు దాన్ని సివియర్ అక్యూట్ సివియర్ ఎస్ఏఆర్ఎస్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనుకో ఇంకా ఊటది అన్నట్టు చచ్చిపోతారు మనుషులు అంత భయంకరమైన వైరస్ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది చూసి ఈ కరోనా వైరస్ దీని పేరు వుహాన్ అనే పట్టణం నుంచి బయటకు అది ఇండియా చాలా అయితే చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రపంచం అంత విస్తరించిపోతుంది చాలా ఫాస్ట్ గా అనేసి తుమ్మితే తగ్గితే రోగం చుట్టూ రోగం అది కూడా ఊటకుండా చచ్చిపోతారు మనుషులు అయితే ఆ సిటీ మొత్తం సీల్ చేసే ఎప్పుడు బయట రాకుండా ఎవరి లోపల పోకుండా ఎంత భయంకరంగా ఉంటుంది అన్ని ఫ్యాక్టర్ మోటార్ వెహికల్స్ ఏవి కూడా అలాగే రావు కానీ ఆల్రెడీ అన్నీ వచ్చేసే వాళ్ళు నేను బయటకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోతుంది పూణేలోకి వచ్చేసినాయి హైదరాబాద్ లోకి కొన్ని కేసులు భిన్నా వాళ్ళు భయపడలేదు మనల్ని కానీ మనకి తెలుసు ఎన్ని రోగాలు వచ్చినా మనం భయపడందుకు చైనా దాని దాని ప్రతి దేశానికి ఒక మృగం ఉండదు ఎందుకంటే ఇది మృగాలకు సంబంధించినది రాజ్యాలు లేదా మనకు దేవుడు ఎప్పుడెక్ట్ ఇచ్చాడు ప్రతి గవర్నమెంట్ మృగమే ఈ ఈ దేశము దేనికి సంబంధించిందంటే ఏనుగు కి సంబంధించి ఈ దేశం మృగం ఏందంటే యానిమల్ అంటారు కదా నేషనల్ యానిమల్ ఏనుగు దాని తర్వాత బ్రిటిష్ కి అమెరికాకి ఈగిల్ రష్యాకి ఎలుగు జర్మనీకి చిరుతపుల్లి అట్లా ఒక్కొక్క దేశానికి బొమ్మ ఉంటది మీకు తెరసలేదు ఇవన్నీ దేవుడు ఎప్పుడో రాసి మనకి కాబట్టి మీరు ఈ ప్రవచనాలు ధ్యానిస్తున్నప్పుడు ఎక్కడైనా ఎలుగుబడి వస్తే మీరు దూసుకోలేదు రష్యాకు సంబంధించింది అనేసి ప్రకృతి సమాచారంలో ప్రవచనాలు అక్కడ నెరవేరతాయి కానీ ప్రభు మనకు చూపించాడు ఇప్పుడు ఆత్మీయ దశలో నెరవేరుతున్నాయి ఈ ప్రవచనాలు కానీ చాలా ఇంకా ప్రకృతి లెవెల్ అనే ధ్యానిస్తున్నారు వాటిని కామెంట్రీస్ అైబుల్ స్టడీస్ లలో కాలేజీలలో ప్రకృతి లెవెల్ అనే వాళ్ళ ప్రవచనాలు కానీ ప్రభుత్వానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు అవి ఆత్మీయ దశకు మారిపోయినాయి ఎందుకంటే పొర రాష్ట్ర పత్రిక మొదటి పత్రికలో ప్రవుల విషయం జ్ఞాపకం చేశాడు పాతవి గతించినాయి సమస్తం కృతమైనవి కాబట్టి ఇప్పుడు ప్రవర్శనాలన్నీ ఆత్మీయ దశలో ఎదుగుతున్నాయి అవి అవి మనకు కనిపిస్తే కూడా ఓపెన్ అవుతున్నాయి ఆత్మీయ దశలో అటువంటి కన్నులు ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం వాటిని ఆత్మలోనే చూస్తున్నాం అయితే నాకు తెలుసు కోరవరం నాకు తెలుసు ఇది ప్రకృతి దశలో అంటే చైనా దేనికి సంబంధించిన ఏ మృగానికి సంబంధించిన ఎవరికి తెలుసా డ్రాగన్ అది ఘట సర్పం అది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది సెకండ్ రిచెస్ట్ కంట్రీ త్వరలో రిచ్ కంట్రీ అయిపోతుంది అది చైనా అమెరికా బీట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ రిచెస్ట్ కంట్రీ ప్రపంచం ఎంత భయపెట్టిస్తుంది గడగడలాడిస్తుంది అయితే డ్రాగన్ పన్నెండవ మనం చూస్తాం ప్రణగంలో అది గత సర్పం కక్కుతే నుంచి ఆ జలం చెడు జలం అది మృత నది దాని పడుపులో నుంచి దాని ఓట నుంచి మృతనది వస్తుంది అందులో కొట్టుకొని పోతున్నాడు గొప్ప ఆ జలము అసలు లక్ష నాలుగు వేల మీద కక్కుతాడు వాడు ఆ స్త్రీ మీద కత్తుతాడు స్త్రీని చంపడానికి కానీ స్త్రీకి దేవుడు రెక్కలిస్తే ఎగిరిపోతుంది దాని తర్వాత ఈ జలం నువ్వు వాళ్ళ మీద పడుతుంది ఎవరి మీద గొప్ప మీద పడుతుంది మనం అదే చూస్తాం అక్కడ ప్రవచనం కాబట్టి ఇప్పుడు ప్రకృతి సహజంగా చూస్తే ఈ ప్రవచనం ఎట్లా నెరవేరుతుంది అంటే డ్రాగన్ నుంచి స్ప్రెడ్ అయింది డిసీజ్ మొత్తం రాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది దీని తర్వాత ఎవరు వరల్డ్ హెల్త్ ఆర్గం కూడా అలర్ట్ ఇవ్వలేదు ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది మనం తెలియదు కానీ మనం ప్రార్థిస్తున్నామంటే ప్రభు గొప్ప జనానికి ఈ రోగం డిసీజ్ రానియకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తుంది మనకి అనుగరించబడ్డ సేవ జీవితం అదే తర్వాత ప్రభు మనకి ఒక మార్గం మార్గం కూడా చూపించింది ఇన్ఫెక్ట్ అయిన వాడికి మనం ఎట్లా ఆదరణ ఇవ్వాలి ఈ డిసీజెస్ ఇన్ఫెక్ట్ అయితే ఎటువంటి విధానాలు మనం నేర్పాలి ఎందుకంటే ఇంగ్లీష్ మందులు పనిచేయవు ఎందుకంటే లాస్ట్ నైన్టీన్ మొదలుకొని రోజు వరకు కూడా ఎక్కువ రీసెర్చ్ యాంటీబయోటిక్స్ మీద రీసెర్చ్ చేస్తలేరు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు యాంటీబయోటిక్స్ అంటే వైరస్లు బ్యాక్టీరియాలు చనిపోవడానికి యాంటీ యాంటీ బయోటిక్ మెడిసిన్స్ అంటారు వాటిని వాటి మీద రీసెర్చ్ చేస్తలేరు ఎందుకంటే వాటి రీసెర్చ్ చేయాలంటే కొన్ని కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఫార్మా కంపెనీస్ పెడతలేదు డబ్బులు కాబట్టి ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త రోగాలకి మందులు లేవు మందులు లేనప్పుడు ఆ రోగాలు వస్తే మనుషులు ఎట్లా పెడతలే పొందాల తప్పదు ఒకవేళ నీ సేవా జీవితంలో గొప్ప జనం రోగాలు వస్తే మీరేం చేస్తారు మీకు ఆ విధానం తెలవాలా కదా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కల్పించాలా వాడి ఆత్మరచించుకోకుండా ఉండాలంటే నువ్వు ఉపశమన కల్పించాలి వాడికి మార్గాలు చూపించాలి రిలీఫ్ రావాలా వాడికి ఎటువంటి ఎటువంటి ఆహారం తీసుకుంటే వాటి నుంచి బయటికి రాగలవు ఆ జ్ఞానం నీకు అవసరం కాబట్టి నేను ప్రేమ అవన్నీ చెప్పాను ఇంకా టైం పడుతుంది దానికి కాబట్టి అది రాకముందు మనం సిద్ధపడాలా అయితే సాయంత్రం సాయంత్రం నాకు సాయంత్రం కాదు అరౌండ్ వన్ అనుకుంటా ట్వెల్వ్ థర్టీకి నాకు అది బయలుపరచబడింది ఈ రోగం ఎక్కడికెళ్ళి వస్తుంది అనేది నేను చూపించిన సార్స్ అనేది ఆ గబిలము తిన్న పండు కింద పడితే గొర్రెలు తింటే గొర్రెల మాంసం తింటే వచ్చింది రోగం ఆ గొర్రె మాంసము ఎన్ని ఇళ్ళలో పోయిందో అందరికి ఆ వచ్చింది అప్పుడు చాలా కాలి కానీ ఈ రోగము కరోనా రోగము ఎక్కడి నుంచి వచ్చింది అదా ఊర ఊహించగలరా పాములుంచి పాములు తింటారు కదా చైనీసు పాములు తింటారు కదా పాము తినడం వల్ల రోగం ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మీయ దశలో దీని అర్థం ఏంటి సర్పంబు కాటాగా అది అది సర్పం కాటేసినట్టు కదా అర్థం కానీ ఆత్మీయశలో కాబట్టి ప్రభు మనకి ప్రకృతి సహజ నెరవేరుతున్నది ఆత్మీయశలో ఎట్లా నెరవేరుతున్నాయో చూపిస్తుంది ఈరోజు మనకి ఆ వాక్యాలన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి కాబట్టి సర్పంపు కాటు కరోనా వైరస్ కాబట్టి అది చాలా రాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది మనం మటుకు ఏమీ భయపడము ఎందుకంటే మనం ఎందుకు భయపడము మనకి విశ్వాసం ఉంది అంతే విశ్వాసం లేని వాడు కాబట్టి ధైర్యంగా ఉందాము ప్రార్థన చేద్దాము ముఖ్యంగా మన కుటుంబాలని మన మన సేవలు ఉన్న వారిని మనం కాపాడుకోవాలా అది మనకు అనుగరించబడ్డ బాధ్యత కాబట్టి ఈ మనం ఈ టిప్స్ పాటించాల లాట్ ఆఫ్ లూయిడ్స్ తీసుకోవాలి వేడి నీళ్ళు తాగల బాగా ఎక్కువ ఎక్కువ మీకు మర్చిపోకుండా ఎక్కువ మీ వాటర్ పెట్టుకోవాలా వాటర్ తాగుతూ ఉండాలా లిక్విడ్స్ తీసుకోవాలా డైట్ దాని తర్వాత గట్టి పదార్థాలు తినదు ఎక్కువ రాత్రులలో ఎక్కువ సాలిడ్ ఫ్రూట్స్ తినద్దు ఎక్కువ లిక్విడ్స్ మీద ఆధారపడదు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ మీద ఆధారపడాలా ఎక్కువ మటుకు బత్తాయి సంతరా ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఆ రోగం టైప్ వచ్చినప్పుడు సూచనలు వచ్చినప్పుడు అందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటే రోగ నిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది దాని జింక్ మీరు ఆహారంలో జింక్ పదార్థం ఎక్కడ ఉంటుందో ఆహారాలు ఎక్కువ తినాలి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ అవుతుంది రోగ నిరోధక శక్తి ఆ ఆహారాలు మీరు మెత్తుకోవాలి అంటే వాటికి సంబంధించిన జ్ఞానం మీకు అవసరం నేను అవన్నీ చెప్పుకుంటా మన వాక్యం ఎక్కడెక్కడికే వెళ్ళిపోతుంది అయినా కానీ తప్పదు కొన్ని పాయింట్స్ అక్కడక్కడ టచ్ చేస్తుంటా బట్ మీరు బట్కి ఏంటంటే మీరు బాధ్యత తీసుకొని కొంచెం కష్టపడి నేర్చుకోవాలి వాటి గురించి ఎందుకంటే మనం చెప్తున్నా ఆయన మీరు నేర్చుకోవాలి మీరు చదవలేదా మీరు మొదట ఏం ప్రయపడింది మీకు తెలియదా అని చెప్తున్నాడు ఆయన అంటే మనం చదవంటుండం చదువువాడు గ్రహించినగాక అంటే చదవాలని చెప్తుండ కదా చదివితే గ్రహిస్తామంటున్నాడు కాబట్టి ఆయన ముందుగానే మనల్ని హెచ్చరించండు కాబట్టి వీటిని అర్థం చేసుకొని మనం వాటి ప్రకారంగా వెళ్తా ఉందా ముందుకి ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏడవ ఘోర ఓదినప్పుడు ఏం జరిగిందన్న విషయమే కదా అంతటా పదహార వర్షం అంతటా దేవుని ఎదుట సింహాసనాశనులకు ఆ ఇరువు నలుగురు పెద్దలు సాష్టంగా పడి దేవునికి నమస్కారం చేసేది కదా అది మనం ధ్యానించినాం మూడు రికార్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ వాటి మూడు వాల్యూమ్స్ కాబట్టి అందులో మనం ధ్యానించాం ఈ ఇరునాలు పెద్దలు ఎవరంటే మొదటి పన్నెండు మంది ప్రభక్తులకి సాదృశ్యంగా ఉంటారు తక్కిన పన్నెండు మంది శిష్యులకి సాదృశ్యంగా ఉంటారు అంటే పాత నిబంధన భక్తులు కొరత నిబంధన భక్తులకి సాదృశ్యం ఇవి ఇరణాలు పెద్దలు వాళ్ళు నిజంగా ఇరణాలు మంది అంటే చాలా మంది పాత కామెంట్రీస్ ఏం చెప్తారంటే పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది గౌత్రికులు వాళ్ళు మీకు తెలుసు పన్నెండు మంది గౌత్రికులు జీవి ఎట్లా అన్యాయంగా జీవించారో మీకు తెలుసు యాకము పిల్లలు పన్నెండు మంది చాలా అన్యాయంగా జీవించింటారు కదా వాళ్ళు ఎంత భయం పాపంగా జీవించింటారు కదా కాబట్టి అంత భయంకరమైన పాపం మీద జీవించిన వాళ్ళు పన్నెండు మంది ఎట్లా కూర్చోగలరా సమానం ఆయన సమూహ ఆయన సింహాసనం ఎదుట అది కాదు కదా ఈ పన్నెండు మంది పన్నెండు ప్రెండు గోత్రికులు అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళలో పరిశుద్ధులు అంటే దేవుడు ఎవరైతే పిలుచుకున్నాడో స్పందించి వీరైతే జీపించిన పరిశుద్ధులు వీళ్ళు అంత పాత భక్తులు ఉపమాన రీతిగా చెప్పాలంటే ఆ పన్నెండు మంది పాత నిబంధన కాలపు సంఘపు భక్తులు దేవుడి కొరకు సమర్పించుకొని జీవించిన గొప్ప గొప్ప సేవకులు ప్రవక్తలు దాని తర్వాత తగ్గిన పన్నెండు మంది ఎవరు అంటే కృత నిబంధన కాలానికి సంబంధించిన అపోస్తలూలు శిష్యులు అంటే అందులో మనము మన కాలానికి సంబంధించిన వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి సేవకులు అందరూ కాబట్టి పన్నెండు నిజంగా పన్నెండు సింహాసాలు కావు ఆ విషయం మనం అర్థం చేసుకోలేదు కానీ చెప్పబడ్డాయి కాబట్టి అందరూ ఆయన ఎదుట సాష్టంగా పడి దేవునికి నమస్కారము చేసిరి దాని తర్వాత ఏమంటున్నారు పదిహేడు వర్షంలో వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడు నీవు నీ మహాబలం స్వీకరించి ఏలుచున్నావు గను చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును వృత్తులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకు నీ నామంకు భయపడు తగిన ఫలము ఇచ్చుటకు గొప్పవారేమీ కొద్దివారేమీ భూమిని నశింపజేయవారిని నశింపజేయటకును సమయం వచ్చినదని చెప్పి కాబట్టి ఏడవ బూర ఓదినప్పుడు ఏం జరుగుతుంది అంటే తీర్పు స్టార్ట్ గాబోతుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ తర్వాత మరియు పరిలోకి మన దేవుని ఆలయంలో రవడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగడ్లను పుట్టేను కదా కొంచెం సేపు ఆ విషయాలు ధ్యానించండి దేవుని ఆలయం తెరబడట ఇవి ఎన్నున్నాయి చూడండి ఏడవ బుర వదినప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే వన్ అని లెక్క పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అని లెక్క పెట్టుకోవాలి ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్యానిస్తా గత మూడు వారాల నుంచి ఏం చూడండి ఫస్ట్ ఏడవ దూత బుర వదినప్పుడు పర్లోకంలో గొప్ప శబ్దం పుట్టెను తర్వాత ఆ శబ్దములు ఈ లోకపు రాజ్యము మన ప్రభు రాజమును ఆయన క్రీస్తు రాజమును ఆయను ఆయన యుగ వరకు ఏలు అంతటా దేవుని ఎదుట రెండవ పాయింట్ ఇది అంతటా దేవుని ఎదుట సింహాశ్వాసులుగా ఇరవై నలుగురు పెద్దలు సాస్తాంగా పడే దేవునికి నమస్కారం చేసి రెండో పాయింట్ అది మూడవ పాయింట్ అని చూడండి అందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఫస్ట్ టైం అందరూ ఒకేసారి ప్రభుత్వం చూడబోతున్నారు అది పదిహేడవ వర్షంలో దాని తర్వాత పద్దెనిమిదవ జనములు కోపగించినందున నీకు కోపం వచ్చాను కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది మొదటి రెండు గుంపులకు సంబంధించింది దాని తర్వాత మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకు నీ నామంలకు భయపడి వారికి రెండు గుంపులు ఇట్టుకోవడం వల్ల వారికి తగిన ఫలము ఇచ్చిటకును ఈ విషయం భారసుకుల దాసులు ప్రవక్తలు పరిశుద్ధులు కదా దాసులు ప్రవక్తలు పరిశుద్ధులు వీళ్ళంతా ఎవరు నామం మన ప్రభు నామం యేసుక్రీస్తు నామం ఆ నామం నాకు భయపడి వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫలం ఇస్తాడు ఆయన అంటే పంచి పెడతాడు అందరికి ఈక్వల్గా ఉంది ఇక్కడ లేదు కదా అక్కడ ఏముందట తగిన ఫలం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతికి ఉంటుంది అన్నట్టే మళ్ళీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేదా నాకేం రాబోతుందో బయట నుంచి ఎవరన్నా వస్తారు కదా నాకు ఏం ఇచ్చినామంటారు కదా చిన్న టిఫిన్ చిన్న చాక్లెట్ బుక్కి సెట్ ఉంటుంది ఈ పరిస్థితి వేరేకి పెద్ద ఇచ్చి నీకు చిన్న చాక్లెట్కి సెట్ ఉంటుంది పరిస్థితి ఏంపై నాకు ఇంతే ఇచ్చినామంటే అంటమాదా కాబట్టి విషం విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకోలేదు ఆయన సరిహద్ధిలో ప్రతి ఒక్కరికి వాడి వాడికి తగిన ఫలము ఆయన అనుగ్రహించబోతున్నాడు మీరు చెప్పండి మీకు బహుగా ఫలం రావాలంటే ఏం చేస్తే వస్తుంది అంతే కదా పొలము ఎక్కువ ఎవడు దున్నితే వానికి ఎక్కువ పంట వస్తుంది లైట్గా దున్నితే లైట్ గా పంట అదే మనం ప్రకృతి సహజంగా నేర్చుకుంటున్నాం కూడా దున్నేవాడు దున్ని విత్తువాని గురించి మనం తెలిసి ఉపమానం ఏం జరుగుతుంది ఆ నాగలి ఎంత లోతుకు వెళ్తే ఆ విత్తనం అంత లోతుగా నాటుకుంటుంది అప్పుడు చెట్టు బలంగా బయటకు వస్తుంది ఫలం బయటకు ఎక్కువ పంట ఎక్కువ వస్తుంది ఆ నాగలి మీద ఎంత బర్వే తెలుసా ఎవరికైనా తెలుసా ఎవరికైనా అలవాటు ఉంది నీకు ఉందా ఇంకవరకుంది లోకం ఇక్కడ ఈ ఏరియాలో ఈ రూమ్లా నేను చేసినా నాకు తెలుసు సిటీలో పుట్టినోళ్ళకి ఏ మీరే సిటీలో పుట్టిన వాళ్ళకి అరే విలేజ్కి వెళ్తే ప్రాక్టీస్ చేయండి ఎక్కడన్నా ఊరిపోతే రైతుంటాడు కదా దున్నుట్టాడు కదా నాకు నేర్పు భయని చెప్పాల వాళ్ళ పరీక్షలు అవుతుంది సిటీ నుంచి వచ్చి ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చింటు నేర్చుకుంటా అంటుండడు చెప్తాడు పాయింట్స్ చెప్తాడు ఎట్ట ఎట్టలు నాగని దాని మీద ఎట్లా ఒత్తుల బరువు బరువు అది గాలి ఇట్లా పైకి లేసిపోతుంది దాని తేజ్గుంటుంది కదా ఆ ఎద్దు కాలం కొట్టేస్తుంది రక్తంగా జంప్ అయిపోద్దు చాలా బరువు వేయాలి దాని మీద ఎంత కష్టం చాలా కష్టంతో కూడింది ఒత్తి పట్టాలా నీ శ్రెంగ్ నీ చేతుల స్ట్రెంగ్త్ అంతా పడుతుంది దాని మీద చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది తినిపోతా ఉంటాయి అది లేకపోతే పంట సరిగ్గా చేయలేవును తర్వాత ఆ పశువులకి గాయం అయిపోతాయి సేవ బాగా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ప్రాక్టీస్ చేయాలా ఎంత కష్టపడి వాడు పండిస్తున్నాడు ఆయన నువ్వు నేర్చుకున్నప్పుడు నీ సేవ కూడా కదా ఎవరి నాగలి వాడికి అన్నదా లేదు ప్రభు నాగి పై చేయి వేసి ఎప్పటికీ నువ్వు వెనక తిరిగి చూడద్దు ఎందుకు తెలుసా ఎందుకు చూడదు వెనక వెనక తిరిగి చూస్తే నాగలి కరెక్ట్ గా దుడలేదు పాయింట్ నెంబర్ వన్ అది పోయి పశువుని కొడుతుంది నువ్వు పంట సరిగా రాదు నిర్లక్ష్యం వెనక చూడడం అంటే నిర్లక్ష్యం అనదు వెనక చూడడం అంటే ఈ లోకంలో చూడడం కంఫర్ట్ చూడడం కంఫర్ట్ లైఫ్ అనట్టు కాబట్టి నాగని నాగటిపై చేసి వెనక చూడొద్దు అంటే నీ సేవా పొలము నీ సేవా పొలము నీ సేవా జీవన విధానము నీదే వెనక ఇంకో పడదా ఉంటే సేవ వాడిని చూసి కంపేర్ చేసుకోవద్దు వాడు చేస్తున్న సేవ మీరు చేస్తున్న సేవ అనేది కానే కాదు నీ సేవ నీదే నీ పొలం నీదే నువ్వు ఎట్లా చేసుకుంటావు ఇష్టం వెనక చూస్తే నువ్వు చేయలేవు నీ పొలం ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి అక్కడ కాబట్టి కొంచెం చూడండి మన తర్వాత నెక్స్ట్ పాయింట్ గొప్ప వారిని కొద్దివారిని భూమిని నశింపజేయవారిని నశింపజేయటకులు సమయము వచ్చి ఉన్నది కాబట్టి శాశ్వతంగా మొదటి రెండు గుంపులు నరకానికి పోతున్నాయి ఇక్కడ దాని తర్వాత ఎనవ పంతొమ్మిదవ మరియు పర్నొక దేవుని ఆలయము తెరవడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేదు ఇది నేను కొన్ని సంవత్సరాలు మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ క్రితము నేను నా పర్సనల్ వైబ్రరీలో మందసపు పెట్టే సంబంధించిన రీసెర్చ్ చేసి చాలా రీసెర్చ్ అంటే తెలుసు కదా పరిశోధించడం బైబిల్లో మందసపు పేటకి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా పాత నిబంధన కాలంలో అంత దావిద కాలంలో కూడా దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మందసపేటె మందసపుపేట ఎవడన్నా ముడితే అమాంతంగా దేవుని అగ్ని పనిచేచ్చి వాడిని దహించి వేస్తుంది కదా అంత పవర్ఫుల్ మందసపుపేట సంబంధించిన బోధము నేను చాలా సమాచారం కింద మందసపు పెట్టెలో ప్రతి ఉపకరణము దాంట్లో ఏముంటుంది మందసభపు పేట జరిస్తే దాని లోపల ముందు ఆ పెట్ట తుమ్మ చెక్కతో తయారు చేయబడింది కదా తుమ్మ చెక్కతో తయారు చేయబడింది మందసప పెట్ట తలుపు తెరిస్తే దాని డోర్ తెరిస్తే లోపల ఏముంటాయి మూడు ఉంటాయి అహ్రోని చిగురించిన కర్ర బంగారు పాత్ర మన్నాని పెట్టిన పాత్ర దాని తర్వాత పలకలు పది ఆగేలా రెండు పలకలు ఇవి ఉంటాయి ఆ మందసప పెట్టలు దాన్ని అంత సీల్ చేసి పెట్టేటప్పుడు కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను చెప్పిన ఆ విషయాలు చాలా సార్లు ఆ మందసపు పెట్టే మన ప్రభుకి సాదృశ్యం మందసపు పెట్టెలో ఉన్న ప్రతి ఉపకరణము మన ప్రభుకి సాదృశ్యం చిగురించిన కర్ర ఎస్ఐ మొద్దు నుంచి కుట్టిన చిగురది మన ప్రభునికి సాదృశ్యం అది ఎండిపైన కర్ర చిగురించడం అనేది మన మన ప్రభుకి సాదృశ్యం దాని తర్వాత ఇసదృశ్యం దాని తర్వాత మనకి సాదృశ్యం మందసపు పెట్ట మన ప్రభుకి సాదృశ్యం పాత్ర నిబంధన కాలంలో ఇసల్ఫులకు సాదృశ్యం ఈ రోజు నీకు నాకు సాదృశ్యం అట్లా ఉంటుంది అన్నట్టు దశలో ఆ మదస పెట్టే బంగారం పాత్ర బంగారం దైవకం దైవి దైవికమైంది బంగారం గోల్డ్ అనేది చాలా విలువగలదు కదా దేవుణ్ణి అపరించి పాదలు గలవాడు కదా ఆయన అపరించితో పోలిస్తాం మన ప్రభుని అపరించంటే బంగారం కాబట్టి మన ప్రభుని బంగారంతో పోలిస్తాం అంత విలువగలవాడు కాబట్టి మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది దాని తర్వాత మన దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు నువే ఆ పాత్ర ఆయన మహిమను ధరించుకున్నావు ఆయన ఆత్మను ధరించుకున్నావు పొందుకున్నావు ఆయన వాక్యాన్ని హృదయలో నింపుకున్నావు నువే ఆ పాత్ర సరే ఇవన్నీ నేను ఇప్పుడు డీటెయిల్ గా ఆ రోజుల్లో నేను రికార్డింగ్ చేయలేదు కాబట్టి అది లేదు ఇప్పుడు రికార్డింగ్ ఆ రోజుల తల పోదు కాబట్టి రికార్డింగ్ చేయలేదు ఇప్పుడు నేను హిస్టారికల్ గా పోను చరిత్రాత్మికంగా అవన్నీ చూస్తే మనదంతా ముందుకు వేయవలసిన వాక్యం చరిత్రాత్మికంగా కాదు మీరే మీ సొంత బైబిల్ లో వాటిని ధ్యానించడానికి ప్రయత్నించండి నాతో మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా మీతో మనం మాట్లాడతాడు మిమ్మల్ని ఏ రీతి నడిపించాలో ఆయన ఆ రీతిగా నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ మందసప పెట్టే చివరికి మళ్ళా ఇక్కడే కనిపిస్తుంది అయితే నా రీసెర్చ్ నేను కనుకొని ఏంటంటే పెట్టే ఎక్కడి నుంచి కనిపిస్తుంది కాలం నుంచి కనిపిస్తుంది దాని తర్వాత సమయాల కాలంలో చాలా అది ఎక్కడెక్కడో తెలుస్తూ ఉంటుంది మందసప పెట్టే ఫిలిస్తీన్ తేగిపోతుంది వాళ్ళు దాగోలు దేవత గుడిలో పెడతారు అది ఉదయం చూస్తే దాగుల దేవత కింద పడి ఉంటది మళ్ళా పెడితే నెక్స్ట్ టైం మళ్ళీ ముక్కలై పడిపోతుంది దాని ముందు లేవడం కూడా ఎందుకంటే దేవుని మహిమ దిగోసం దాని మీదికి కానీ ఈ రోజు నువ్వు మందసభ పెట్టే తెచ్చి పెట్టుకుంటే నీ అది విగ్రహం ఎందుకంటే పాతవి గతించ్వి అక్కడెక్కడో గట్కేశ్వర్లో మందసభ పెట్టే పెద్ద ఎగ్జిబిషన్ పెట్టింది అక్కడ అది మనం ఏదో పోయి చూస్తున్నాం కానీ అది విగ్రహంతో పోల్చబడింది నువ్వు ఇంత తీసుకొచ్చి మందస పెట్టే పెట్టుకుంటే అది ఎందుకంటే పాతవి ప్రభు ఋనీకరించింది ఏ స్ప్రో వచ్చేంత వరకు మంద్రసభ పెట్టే ఏస్ప్రో వచ్చినాక మంద్రస పెట్టే అవసరం లేదు ఈ విషయం మనం అర్థం చేసుకోదాం కాబట్టి పండగలు కానీ మందసభ పెట్టలు కానీ ఇవన్నీ వాళ్ళు ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి చూపిస్తూ ఉంటారు అవి మనకి మనకు అవసరం లేదు టైం వేస్ట్ చేయదు వాటి మీద ఎందుకంటే అవి ఇవి పాతవి గతించినాయి సమస్తం కృతమైనవి కానీ నిర్మియా గ్రంథంలో చూస్తాం మదసర్పేట మోష కాలం మొదలుకొని ఇర్మియా కాలం వరకు మదసర్పేట కనిపిస్తుంది ఇర్మియా గ్రంథం తర్వాత మదసర్పేట కనిపించదు ఎక్కడ మయమైన ఎవరు తెలియదు ఈ రోజు కూడా ఈరోజు కూడా ఎక్కడమైంది ఎక్కడ మయమైన తెలియదు చాలా మంది ఇంకా వెతుకుతున్నారు దాని మీద ఒక సినిమా కూడా తీసింది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ పార్క్ అని సినిమా చాలా ఫేమస్ సినిమా అందులో ఈ ఈజిప్ట్ లో అక్కడ ఎక్కడో పిరమిడ్స్ కింద మౌంటైన్స్ కింద తవ్వుతే మందసేట దొరుకుతుంది ఆ సినిమాలో నేను చూసిన సినిమాలు చెప్తున్నా హిస్టారికల్ సినిమా నేను చూస్తా ఇటువంటి బైబుల్ సంబంధించిన ఇలాంటివన్నీ చూస్తున్నాను ఎందుకంటే అది ఎంతమంది సినిమా తెలుసుకోవడం కోరు అంతేగాని నేను సినిమా పాటలు డాన్సులు అటువంటి సినిమా నేను నేను సినిమా చేయడానికి ఎప్పుడు బోన్ కాబట్టి ఆ రైడర్స్ అదే లాస్ట్ సార్ట్ వాళ్ళు చూపిస్తారు ఈజిప్ట్ లో అది ఎక్కడెక్కడ పోయి ఈజిప్ట్ లో ఫ్ కాలంలో అక్కడెక్కడ ఉన్నట్టు దాని తర్వాత వీలు పోయి తీసుకొచ్చి బయటకి తీసుకొస్తారు తీసుకొస్తే దాని దాన్ని ఓపెన్ చేస్తారు చివరికి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో అంతా ముగ్గుంటది ముగ్గుపొడి దాన్ని ఓపెన్ చేస్తే ముగ్గుపొడి ఉంటది ఆ ముగ్గుపొడికి వెళ్ళి ఆత్మలు వచ్చి మనుషులందరినీ కనిపిస్తుంది ఆ మూవీలో అంటే పిచ్చి పిచ్చికి చూపిస్తారు మూవీ అప్పుడు నీకు అర్థమవుతుంది అంత దేవుని వల్ల కలిగింది సరే మంత పెట్టే ఇర్మియా కాలంలో మాయం మళ్ళా చివరికి ఇక్కడ కనిపిస్తుంది అది నేను చెప్పే పాయింట్ మీకు అంతకు ముందు ఎక్కడ లేదు తర్వాత ఇర్మియా గ్రంథం తర్వాత ఎక్కడ కనిపించదు మళ్ళా ఇక్కడే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది దేవుని ఆలయంలో కనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పాలా దేవుని ఆలయంలో మందసభప అంటే నిజంగా అది ఎప్పుడో తుమ్మ చెక్క ఆ చెదలు పట్టి ఎప్పుడో పోయిట్ రెండు ఎన్ని వేల సంవత్సరాలు మాట అని చెప్తాను మరి తిరిగి మళ్ళా ఆ కనిపిస్తుందంటే అర్థం తీసుకోవాలా అది ఆ మందసభప కాదు ఇది ఆత్మీయమైంది పాతవి గతించిన ఈ మందసభప పెట్టె దానికి సంబంధించింది కానీ ఒకటే సత్యం ఏంటంటే అది మన ప్రభుకి సాదృశ్యం ఆయన ఆలయంలో ఆయన తప్ప ఎవడుండాలా కాబట్టి మంద చూపెట్టి ఆయనే సంబంధించి కాబట్టి ఆ విషయం గురించి నేను మిగతా మాట్లాడుతున్నాను కాబట్టి చూడండి మరికొన్ని విషయాలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పదవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ఏడవ వచనం ఏడవ దూత బూర ఉదే కాలకు సంబంధించింది మనం ధ్యానిస్తున్నాం పదవ అధ్యాయము ఏడవ వచనంలో చదువుండలుగులో తెలుగు బైబుల్ లేదు నాది ఏడవ దూత దినం అంటే ఏడవ దూత బూర ఊదు దినములు గురించి మాట్లాడుతుంది ఇక్కడ అతడు ఊద బోచుండగా దేవుడు తన దాసులకు దేవుడు తన దాసులకు ప్రవక్తులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను కాబట్టి ఈ దేవుని మర్మం ఇవి ఈ రెండు వర్షాలే మనం అర్థం చేసుకోవాలి ఏడవ బూర సంబంధించి ఒకటి పదకొండు పదిహేడు ఇక్కడ ఏమో పది ఏడు చాలా ఆశ్చర్యం లేదు అక్కడ పదకొండు పది ఏడు ఇక్కడ పది ఏడు రెండు అధ్యాయులు రెండు వచనాలు ఏడవ బురకు సంబంధించి అక్కడేం చూస్తున్నాము సింహాసనాలు తీర్పు దేవుని మందస్తాపంగా అనిపించడము అవి చూస్తున్నాము ఇక్కడ ఏం చూపిస్తున్నాం చూడండి ఆయన ఏడవ దూత బూర ఓదనం ఆరంభించినప్పుడు దేవుడు తన దాసులకు మరియు ప్రవక్తలకు తెలిపినకారము దేవుని సమాప్తమవు చెప్పాను దేవుని మర్మం లాస్ట్ అటుపోయిన వారమంతా ఆ మర్మానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించిన బైబుల్లో ఎన్ని మర్మాల గురించి రాయబడింది ఈ రోజు నేను దాన్ని ముగించేస్తాను క్లోజ్ చేసేస్తాను కాబట్టి ఇది ఇక్కడ చెప్పబడ్డది తన దాసులో ప్రవక్తలకు దేవుడు బయల్పరచ బయల్పరిచిన సువార్త మర్మం ఇది అది మనం చూడండి ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము సారీ మూడవ అధ్యాయము ఏడవ వచ్చం ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వర్షంలో ఇదే వాక్యము ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమోసు ద్వారా పాత నిబంధన కాలపు దేవుడైనా కృత నిబంధన కాలపు దేవుడైన మన ప్రభు ఒకడే ఆయన నిన్న నేను నిరంతరము ఏకరీతమైన దేవుడ ఎప్పటికీ మారడైనా అక్కడ చెప్పిన మాట ఇక్కడ చెప్పిన మాట ఒకటే రీతి కొట్ట చూడండి ఏడవ వర్షంలో తన సేవకులైనా కాబట్టి ఆయన ఏం తలుసు ఈ లోకంలో ఏం చేయబోతుండో ఇప్పుడు ఆయన ఏం ఫలాని చేయబోతుండో అంటే నీకు తెలవకపోతే అది నీకు మర్మమే మళ్ళీ ఆయన మర్మములు తన దాసులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమి చేయడం ఇది కొంత కష్టమే మనకి లేకుండా ఏం జరగదు భూకంపం రావాలంటే భూకంపం చెప్పాలా దేవుడు మనకి భూకంపం రాబోతుందని చెప్పాలా చెప్పాలా లేదా ఆర్థిక స్థితి పతనం రాబోతుందంటే అంటే మనకి చెప్తాడు మీ త్వరగా కేర్ఫుల్ గా ఉండండి మీ పైసలు బంగారం మీద వేస్ట్ చేయకండి మీ పైసలు అక్కడికెడ పెట్టుకోకండి బ్యాంకులు ఫెలాప్స్ అయితాయి వాడు మీకు ఏమి ఇవ్వడు బ్రెజిల్లో జరిగింది సేవింగ్స్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసి పాడేసి ఆర్థిక స్థితి కొలాప్స్ అయితే మీకు సేవింగ్ అకౌంట్ ఉంటాయి బ్యాంక్ లో సామాన్య ప్రజల డబ్బులు కూడా గవర్నమెంట్ వాడేసుకుంది లేక పైసలు గవర్నమెంట్స్ విచ్చలవిడిగా ఖర్చు పెడతాయి మీకు తెలుసా గవర్నమెంట్ ఆఫీషియల్స్ విచ్చలివిడిగా ఖర్చు పెడతారు పైసలు బాప్కా జాగిర్ అంట మిషన్ మన డబ్బు వాడంటే ఖర్చు పెడతారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కార్లు అలా తిరుగుతారు అంత పబ్లిక్ మనం కష్టపడి ట్యాక్స్ కడతాము వాడు చేస్తాడు అది దేవుడు సమీపతని మాట్లాడండి మీకు తెలుసా అయిన సద్యుకేషన్ మీకు మీరు రాజుని కోరుకుంటే ఎలక్షన్స్ లో ఓటేసి వాడిని మీ మినిస్టర్ లాగా ఎన్నుకుంటే వాడు మీ ఇంటి నీ ట్యాక్స్ మనీ అంతా వాడు ఏం చేస్తా ఉంటాడని చెప్తా అక్కడ దేవుడు మిమ్మల్ని మీ డబ్బు వాడు తీసుకుంటాడు మీ సంపాదన వాడు తీసుకుంటాడు మీ ఆస్తులు తీసుకుంటాడు మీ భూములు తీసుకుంటాడు మీ పిల్లల్ని తీసుకుంటాడు యుద్ధాలలో సైనికులాగా మార్చుకుంటాడు మీ ఆడపిల్లల్ని మీ యవన స్త్రీలందరినీ వాడు దాసిల్లాగా పెట్టుకుంటాడు వాడిని ఇంటి వంటగా వంటకాలకు పెట్టుకుంటాడు వాడు రాజులు అట్టు కాబట్టి దేవుని దృష్టిలో ఈ లోకపు రాజులు అట్లా తయారవుతారు అందుకే మనకి ఈ లోకపు అవసరం లేదు ఈ లోకపు మినిస్టర్స్ అవసరం లేదు అంతే మనసు నాశనం కంటే యోగనాశించడం వాక్యం చెప్తారు అక్కడ వాళ్ళు వచ్చాడుతారు సమయంలో మాకు రాజు కావాలా అదే దేవుడే కదా మీకు రాజు అంటాడు సమయన్ రేపు మాకు ఈ పొరుగు రాజు పొరుగు దేశానికి కదా రాజు మనకి మాకెందుకు ఉండదు రాజు అరే పొరుగు దేశం వాళ్ళు అన్యులు వాళ్ళు వాళ్ళ తీర్మానం అది కానీ మీకు ప్రభువే రాజు కదా ఈ సృష్టికే రాజు కాదా ఆయన పరిపాలన మీరు తునీకరిస్తున్నారు కదా అంటే అయినా గానీ మాకు కావాలంటాడు అయితే రాత్రి అంతా ఏడుస్తున్న సమయాలు రాత్రంతా ఏడ్చి ప్రభావ వీళ్ళి అడుగుతున్నారు ప్రభా నేం చేయాలి ప్రభావ అంటే పొద్దున చెప్తాడు దేవుడు కనిపెట్టుకునే వారితోనే మాట్లాడతారు దేవుడు సమయాలు ఎందుకు ఏడుస్తారు వాళ్ళు నిన్ను కదా తృణీకరించింది వాళ్ళు నన్ను కదా తృణీకరించింది వాళ్ళకి రాజు కావాలి కదా పోయి కానీ చెప్పు వాళ్ళకి రాజు వచ్చే అనర్ధాలు ఏందని చెప్తాడు అన్ని అనర్ధాలు కాబట్టి ఆ రోజు చెప్పిన ఆ అనర్ధాలు రాజు వల్ల మనం ఈరోజు కళ్ళారని చూస్తున్నాం చూస్తున్నాం వాళ్ళు మనిషి ట్యాక్స్ కట్టపడి నేనైతే పర్ఫెక్ట్ కడతా ట్యాక్స్ దొంగ మార్గాలు కూడా తెలుసు ఎస్కేప్ కాడానికి ట్యాక్స్ కానీ నేనే దొంగ మార్గం ఎత్తుకోను పర్ఫెక్ట్ గా ట్యాక్స్ ఎందుకంటే వాళ్ళు అభి నేరంపుతారు లేకపోతే ముప్తారా లేదా ఫుల్ ట్యాక్స్ కడతా నేను ట్యాక్స్ అందరికంటే ఎక్కువ కడతా ట్యాక్స్ అందరు దొంగ బిల్స్ చూపించి ఏమేమో చేస్తారు నేను ఏమీ చేయను పర్ఫెక్ట్ క్లీన్ గా కడతా ట్యాక్స్ ఏం బ్రదర్ నీకు అర్థమవుతుంది నేను చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తా బ్రదర్ పర్ఫెక్ట్ సోర్స్ లో కడతా ట్యాక్స్ కూడా కడతా ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి చెక్లు వాడు అక్కడెక్కడో ఫ్యాన్ కి అటాచ్ చేసి పడేస్తాడు నాకు ఇచ్చిన చెక్ నేను ఎక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ కొంత చెక్ వస్తుంది ఇక్కడ కొంత పైస వస్తా ఉంటది వాడు నాకు తెలియకుండా అక్కడ వాడు ఇన్కమ్ ట్యాక్స్ కి రిపోర్ట్ ఇస్తాను పలాని వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చాను అది నేను అడ్వాన్స్ ట్యాక్ కట్టలేదు అనుకో ఫామ్ ఫైలింగ్ చేసినప్పుడు నువ్వు నీకు ఆల్రెడీ ఇంత అమౌంట్ పలాని వ్యక్తి నుంచి పలాని స్థలం నుంచి వచ్చింది నువ్వు దానికి ట్యాక్స్ కట్టలేదు పెనాల్టీ కట్టా పైన సంవత్సరం కట్టిన పెనాల్టీ కూడా కడతాను అన్ని కడతాను ఏం దుఃఖపడను ఎందుకంటే ప్రభు చెప్పిండు కైసరిది కైసరికి ఇచ్చేయి దేవుది దేవునికి ఇచ్చేయ్ అన్నాడు అనడలేదా కైసరిది పన్ను వాడిదే కదా పైసా కైసరు ముద్రు దాని మీద మన వానికి ఇచ్చేసి దేవుది దేవునికి ఇచ్చేసి మరి దేవుడి ఏముంది దేవుది ఎక్కడుంది దేవుంది నీ మొహం ఉంది ఆయన ప్రతిబింబమేను కైసరు ప్రతిబింబము కాయన ఉంది దేవుని ప్రతిబింబము నీ మొహం ఉంది కాబట్టి నిన్ను ఆయన సమర్పించుకోమని చెప్తున్నాడు ఎవడు అడగలేదు వాక్యం ప్రభు కైసరి అంటే కైసరి ఇచ్చేసిన బానే ఉంది మళ్ళీ దేవుడి ఏంది అని వాడు అడిగిండు ఆ రోజు అడిగింటే చెప్పేటోడు కానీ మనకి చెప్పిండు ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పిండు కదా నీ మీద ఆయన మోహం కాబట్టి ఆయనకి ఇచ్చేసుకుని ఇచ్చి త్వరగా బాప్ సం త్వరగా పర్షాత్వం పొందుకోవాలా సమర్పించుకోవాలా సేవ చెయ్యాలా ఉత్త చెల్తనే సరిది ఎందుకంటే ఇక్కడ ఇంతగా చూసినా మనం ఎవడు ఎవడి తగిన ఫలము వాడికి ఇస్తానడు నువ్వు ఎంతగా దొన్నుతో ఇక్కడ పొలము అంతగా ఫలితం అక్కడ నీకు ఉంటుంది ఇక్కడ ఎన్ని వగర్కుంటావో హండ్రెడ్ టైమ్స్ ఆడ పొందుకుంటా ఉన్నది వాక్యం అవి మనం విశ్వాసంతో స్వీకరిస్తాం అనుమానించదు లేదు అనుమానిస్తే పోతాం మనం అనుమానించదు ఎందుకంటే నువ్వు అనొచ్చు ఎందుకు అనుమనించదు బ్రదేశ్ క్రాస్ చెక్ చేసుకోవాలి అవును క్రాస్ చెక్ చేసుకోవాలి ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలా ఆయన సన్నిధిలో కనిపెట్టి క్రాస్ చెక్ చేసుకోవాలి వాణ్ణి అడగడం కాదు కాంప్రమైజ్ అయిపోతాం వాణివిని అడిగితే అట్లా మోసపోతాం సేవ జీవితంలో ఎందుకంటే ఆ యవన ప్రవక్త మోసపోయింది మనం అట్లా మోసపోవడానికి వీలు లేదు మీరు కదా ముసతే కాదు కదా ఇవి ఎంకలు వస్తాయి కాబట్టి అట్లాంటి మోస కాలపులో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క మర్మము సమాప్త మాకు టైం అయితే మనము కొంత కొయిన వారమంతా చూసినాము ఈ మర్మాలకు సంబంధించి ఇరుచి కొన్ని వాక్యాలు మీరు ఎందుకంటే ఆ గ్రంథంలో దేవుని ఎట్టుండే ఆయన మర్మాలు ఆయన సంకల్పించిన వాటిని బయల్పరుస్తానని మనకి ముందు ఈ లోకంలో ఏం జరగాక ముందు ఎందుకో చూడండి ద్వితీయోపదేశ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాం ఇవన్నీ వాఖ్యం చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ టెన్ సెవెంటీన్ టెన్ సెవెన్ సెవెంటీన్ ఇవి ఆ ఉంటాయి గుర్తు దేవుడు చూపిస్తుంది త్రీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ దీతోపదేశము అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం చూడండి లేదు తెలుగు వైభవ లేకుంటే ఇది ఎందుకో వస్తలేదు తెలుగు వైపు రహస్యములు చూడండి బాగా వినండి రహస్యములు చూడండి రహస్యములు మన దేవుడిన యహోవాకే చెందును ఈ విషయం బాగా తెలుసుకోవాల రహస్యములు మర్మములు మర్మమన్న రహస్యమని ఒకటే అవన్నీ మన దేవుడిన యహోవాకే చందును ఎందుకో చూడండి అయితే అయితే మనము ఈ ధర్మశాస్త్రీటినీ ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ ఒకదాని కదా అన్నిటినీ అనుసరించి అనుసరిస్తే నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు బయలుపరచబడినవి చూడండి ఆ మర్మములు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవి చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈ మర్మములు ఎవరి అవి బయలుపరచబడినప్పుడు మన ప్రభు మన దేవుడి మర్మంలో అవన్నీ అక్కడ ఉంది వాక్యం ఈ మర్మములు బయలుపరచబడ్డాక ఎవరి మనవి మన సంతతి మీ సంతనము మీ సంతతి ఎవరు బ్రదర్ గొప్ప జనం మీ సంతతి అంటే మన మీ పుట్టినప్పుడు మీ గర్భఫలం అనుకుంటున్నారా మీరు మీ కడుపులో పుట్టిన పిల్లలు అనుకుంటున్నారు కాదు మన సంతతి ఎవరు మతంలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు మన సేవ మన మన వాక్య పరిచర్య వలన సగం సత్యం సగం అబద్ధంలో లేక ఆచారబద్ధంగా ఉన్న మనుషుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళు మన సంతతి కాబట్టి మనము ఈ ఈ మర్మాలు మనకు బయలుపరచబడుతుంది ఎందుకంటే మన ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు మనం ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ప్రేమించే వాళ్ళకే ఇవి బయలుపరుస్తున్నాడు కాబట్టి అవి బయల్పరచ అవి ఎవరి ఎందుకు ఎందుకు ఆయన బయలుపరుస్తున్నాడు చూడండి అపొస్త కార్యము పదిహేడవ అధ్యాయం అన్నిటిని ఈ ధర్మశాస్త్రన్నిటిని అంటే పాత నిబంధన ప్లస్ కొత్త నిబంధన అన్నిటిని అనుసరించాలా పాటించాలా వాటిని మీ జీవితంలో అవలంబించుకోవాలా ప్రాక్టీస్ చేయాలా నడుచుకున్నట్లు బయలుపరచబడినవి బయల్పరచబడినవి మనవియు మన సంతతి వారగునని చెప్పురు మనం చెప్పాలి ఎప్పటికీ ఇవి మన కొరకు అనుకరించబడ్డాయి ఈ మర్మములు బయలుపరచబడ్డాయి మన కొరకు మనకి ఎన్నో మర్మాలు బయలుపరచడు యాక్చువల్ గా బిబ్లికల్ కాలేజెస్ లలో బైబుల్ కాలేజెల్లో బయలుపరచబడింది మర్మాలు ఎన్నో బయలుపరచబాయి ఏంటంటే చర్చ్ లో నాలుగు మతమైన గుంపులు అది ఏ చర్చ్కి బయలుపరచబడలేదు మళ్ళీ మనకు బయలుపరచబడేది ఆశ్చర్యకరమైన మర్మం అది ఏ బైబుల్ కాలేజ్లలో ఏ తీరజీ గొప్ప పాస్టర్స్ కి అది బయలుపరచబడలేదు మళ్ళీ మనకు బయలుపరచబడింది సర్పసంతానం ఒకటి తేళ్ళ సంతానం ఒకటి దాని తర్వాత గొప్పనము లక్షణానం ఈ నాలుగు గుంపుల గురించి మనం చూపిస్తుంది దేవుడు ఈ గుంపులు మొదటి ఉన్నాయి ఆదికాండం మొదలుకొని ప్రణనందము చివరి దశ వరకు ఇక్కడ మనం లాస్ట్ అధ్యాయం వరకు ఈ గుంపులు ఉన్నాయి ఆ మర్మం మళ్ళీ ఎవరు బయలుపరచబడలేదు మనకి ఎందుకు బయలుపరచబడింది అది మన ప్రభుధి ఆ మర్మం మళ్ళీ ఆయనది ఆయన ఆ మర్మాన్ని మనకి బయలుపరచబడ్డప్పుడు మనం జాగ్రత్తగా స్వీకరించినాం కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తున్నాడు దేవుడు వాక్యాలను అది మనం ధృవీకరించితే రాకపోయాడు ఇవి ఇంత డీటెయిల్ మనం చూడకపోయిపోలేం వ్యాఖ్యలు ఎప్పటికీ చూడకపోయి మనం జీవితకాలం మన కాలం ముగించేంత వరకు కూడా ఇవి మనకి బయలుపరచబడకపోయాయి మనం అంతగా ఆయన ప్రేమించినాం ఆయన మనల్ని అంతగా ప్రేమించాం ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తుండో అంతగా వాటిని బయలుపరుస్తాం చూడండి అపోస్త కార్యము పదిహేడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం చూడండి దాని తర్వాత అపోస్త కార్యం చేస్తాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు అవచ్చిన చదువు చదువు కప్పట మనసుతో దానినిచ్చి డబ్బు వాడు వర్షం లేని మొగ్గు దానిని పోటీ ఉన్నాడు కప్పట మనసుతో కప్పట మనసుతో దానినిచ్చి డబ్బును చేయవాడు వర్షం లేని మొగ్గును కాదు సాలు కీర్తనలు కీర్తన గ్రంథం ఎందుకంటే అది కూడా పిఎస్ అనే ఉంటది కదా ఇంగ్లీష్ రాసుకునేప్పుడు పిఎస్ అని రాస్తాం సామ్స్ కి గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ఆయన మర్మములు ఎవరికి బయలుపరిస్తారో చూడండి అక్కడ యహోవ మర్మము ఆయన ఎందు చూడండి యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గారు వారికి తెలిసి ఉన్నది కాబట్టిప్పుడు అర్థ తెలుసుకోవాలా ఈ మర్మంలో ఎవరికి బయలుపరచబడతాయి ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి నాకు అర్థ ఏం నీకు భయమే నాకు అన్నీ తెలిసిపోయినా బైబుల్ అంటే భయము నేను ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రస్తున్నావు కదా నాకు అంత వచ్చేసిందంటే నీకు భయం లేదన్నట్టు నువ్వు ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండాల ఇంకొక నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఫాస్టింగ్ ఉండాల నువ్వు అప్పుడే నీకు అవన్నీ బయలుపరచబడతాయి ఫార్టీ డేస్ కి అయిపోతే అన్ని బయలుపరచబడతాయా అవి ఎన్ని సంవత్సరాలు ఏడు ఏడు వందల ఏడు వేల సంవత్సరాల నుంచి చెప్పబడ్డ వాక్యాలు అంత పిక్ గా అంత ఈజీగా కాదు కదా నువ్వు కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాల కదా అంచలగా ఎదగమంటాడు ఇలా ప్రవణందు అంచలంచాలి ఎదగమంటాడు విశ్వాసంలో అంచలించగా ఎదగమంటాడు ఎందుకంటే ఒకేసారి ఇవన్నీ అర్థం కావు ఎందుకంటే అంత గంభీరమైనది వీకురుడైన ఇంత గమోకమైనది ఈ యొక్క జ్ఞానము కలిగిన వాడు ఆయన నువ్వు అర్థం చేసుకోవాలంటే అంత సునీసంగా అయిపోద్దా ఫార్టీ డేస్ లో ఫార్టీ ఇయర్స్ అయినా కూడా కాదు నువ్వు చనిపోయేంత కూడా అది కంప్లీట్ కాదు మనకు తెలిసి చాలా మంది ఇవన్నీ అర్థకాకుండా చనిపోతున్నారు చేసుకోకూడదని చనిపోతున్నారు దేవుడి బిడ్డలు కానీ మనం అర్థ కాదు మనం చనిపోకముందు ఇవన్నీ తెలుసుకొని చనిపోవాలి ఎందుకంటే ఒకటే ఆపర్చునిటీ కదా లైఫ్ లో వాళ్ళ ఎప్పుడు వస్తుంది అటువంటి ఆపర్చునిటీ నీ లైఫ్ లో నీ శరీరం నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వీటిని నువ్వు కంప్లీట్ చేసుకోవాలి మర్మాలన్నీ తెలిసేసుకోవాలా ఎందుకంటే అది ముగించబోతుంది ఇతరులో ఏడవ భూత బూరవృత కాలంలో మర్మములు దేవుని మర్మము ముగిస్తుంది కాబట్టి అది ముగించక వాటి గురించి తెలుసుకోకపోతే ఏం లాభం ప్రయత్నించండి తెలుసుకునే చాలా వరకు ప్రయత్నించి తెలుసుకున్నాడు యోహన్ భక్తులు ప్రయత్నించి తెలుసుకున్నాడు శిష్యులు ప్రయత్నించే తెలుసుకున్నాడు కానీ కొన్ని వాళ్ళకు బయలుపరచబడలేదు ఎందుకంటే మన టైంకునే అవి మన కాలంలో అవి ఓపెన్ అవుతున్నాయి ముద్రలు మరి మనం వాటిని అర్థం చేసుకోకపోతే వేస్ట్ కదా క్రైస్తవ జీవితం అందుకే ఆయన తిరిగి మనుష కుమారుడు ఈ లోకంలో విశ్వాసానికి కనుగొన భూమిద ఉండదు విశ్వాసం కాబట్టి తన్ను ప్రేమించేవారే కదా చూడండి మనసారి చూడండి ఆయన ఏదో భయభక్తులు గల వారికి వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను చూడండి తన నిబంధనను వారికి తెలియజేయాలి కొత్త నిబంధనకు సంబంధించింది తన నిబంధనను వారికి తెలియజేయును కొత్త నిబంధన మర్మం ఓల్డ్ ఎస్ట్మెంట్ పీపుల్ కి తెలివవు పాత నిబంధన కాలపులో బయల్పరచ నిబంధన కాలంలో ఉంటాయి అందుకే కృత విషయాలు ఇసల్పాలకి అర్థం కావు ప్రకృతి సహజంగా ఇసల్పాలకి ఆ కొత్త విషయాలు అర్థం కావు మన ప్రభువు పెళ్లి కుమారుడు మనం పెళ్లి కుమార్తె అన్న మర్మము ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడ లేదు ఎక్కడ ఉండదు ఆయనకి పెళ్లి కుమార్తె తయారవుతారు అన్న విషయము ఓల్డ్ టెస్ట్మెంట్ అంత స్పెషల్ మర్మము ప్రత్యన అట్లా ఇంకెన్నో మర్మలు నేను భగవాలను చూపించాడు ఓల్డ్ టెస్ట్మెంట్ భక్తులకి అవి బయలుపరచలేదు ధాన్యలు కూడా బయలుపరచలేదు నేను చూపించాను ఎన్నిసార్లు ధాన్యలు ప్రవచించిన ప్రవచనము ధాన్యాలకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇర్మియా ప్రవచనము దానియాలకు అర్థం అవుతుంది ముందు వచ్చింది ఆ ప్రవచనం దానియలు ప్రవచనము మన టైంకి కానీ ధాన్యాల టైం అర్థం కాలేదు ఎందుకంటే ధాన్యాలకి మనకి రెండు వేల తేడా రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే ప్రవచనాలు ధాన్యానికి ఎట్లా అర్థమవుతాయి నాహోము గ్రంథాలు మనం చూసినాము నాహోము చూస్తుంటే రథాలు చాలా ఫాస్ట్ గా పరిగెత్తున్నాయి వాటికి లైట్స్ ఉన్నాయి అంటే ఆయన చూస్తున్నాడు మా మార్డర్ డే కార్స్ గురించి దర్శనం చూస్తుంటే నాహోం మనం చూసినాం ఒకరోజు గ్రంథం సంబంధించిన బోధలో నాహోం చూస్తుంటే ఈ రథాలు ఏది ఇంత ఫాస్ట్ గా పరిగెత్తున్నాయి దానికి గుర్రాలు కూడా లేవు వాటికి పెద్ద వెలుగులు పెట్టుకుని కాగడాలు పెట్టుకుని పరిగెత్తున్నాయి అంటాడు అంటే నా హోము దర్శనాలు చూస్తుంటూ మాడే ఈ రోజు కార్స్ కానీ ఆయనకి అర్థం కావట్లేదు ఎందుకంటే కార్స్ అనే కాన్సెప్ట్ తెలియదు కదా ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళకి అవన్నీ బయలుపరచబడలేదు ఎందుకంటే దేవుడు చెప్తుంటే మీకు చెప్పి కూడా వేస్ట్ అవి ఏ మీకు అవి పనికిరావు కానీ ఒక తరం వాళ్ళకి అది అవసరం అందుకు మనకు ఇవన్నీ చూపిస్తున్నాడు ఎందుకంటే మన టైంకి ఈ మిస్ట్రీ ఈ మర్మము ముగించబోతుంది కాబట్టి స్పీడ్ గా ఇప్పుడు చూస్తున్నాం లేండి అపోస్ట కార్యంలో పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చరం అపోస్ట కార్యము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చరం అది ఈ విషయం అర్థం చేసుకోండి బెరియల్ల గురించి మాట్లాడుతుంది దేవుడు ఇక్కడ బెరియా సంఘం గురించి ఇక్కడ పదిహేడవ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది అధ్యాయం చర్చెస్ చివరి కాలంలో ఎట్లా ఉంటాయనేది ఒక చర్చిని మించి ఒకటి ఎట్లా ఉంటుంది అని ఇక్కడ కానీ అంతకంత చెడిపోయినట్లు మనం చూస్తాం ఇక్కడ కానీ ఇక్కడ ఏముందంటే తెసలుకుల కంటే గనులు అని చెబుతుంది వాక్యం ఎందుకో చూడండి వారు ఆసక్తితో వాక్యం ని అంగీకరించి తర్వాత అలా ఉన్నవో లేవో అని ప్రతిదిన ప్రతి దినేఖనములను పరిశోధించింది చెప్పాడు పావులు శిలలు చెప్తే కూడా వాళ్ళు పరిశీలించారంటే ఎంతగా ఎంత కష్ ఎంత కఫ్ ఫెలస్ అర్థం చేసిన వాక్యంలో పావుల శిలలు అంటే గొప్ప సేవకులు కదా అటువంటి సేవకులు చెప్పే వాక్యం కూడా బైబిల్లో ఉందా పరిశీలించారు వీళ్ళు బెరియా సంఘం అంత ఖతర్నాక సంఘం యాక్చువల్ గా అయితే బైబుల్లో తెసల్నిక సంఘం చాలా ఖతర్నాక సంఘం ఎందుకంటే తెసలోనిక సంఘము ఎంత ముందుకెళ్ళిపోతుంది అంటే ఆత్మలో వాళ్ళు ఆ తెసల్లిక సంఘము వాళ్ళకి ఆ ప్రవచనాలు ఆ దర్శనాలు వింత రకమైన దర్శనాలు కలుగుతుంటే వాళ్ళు ఆ సంఘంలో వాళ్ళు అట్లాంటి చర్చలు చర్చిస్తా ఉంటే కన్ఫ్యూజన్ దారి తీస్తుంది ఆ కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ వాళ్ళు నాకు ఇది బయలుపరచే ప్రభు అని చెప్తా ఉంటే చెప్తా ఉంటే పౌలు అక్కడ విని ఇది కరెక్టా కదా అని అందుకే తెలుసులో సంఘానికి రాసిన పత్రికలలో పౌలు క్లారిఫికేషన్స్ ఇస్తాడు మీకు కలిగిన దర్శనాలు కరెక్టా కదా మీరు ధ్యానించిన వాక్యం కరెక్టా కదా అని ఎత్తబడే సంఘం గురించి అక్కడ మాట్లాడతారు అక్కడ వాళ్ళు నేను ఎత్తబడే సంఘం గురించి చూసినా అని చెప్తాడు పౌరుడు అది తప్పు అని చెప్తున్నాడు అక్కడ నాలుగో అధ్యయనకు వచ్చినప్పటికీ కాబట్టి టెస్లోనిక సంఘము చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఆత్మలో వెళ్ళిపోయి ప్రభు కంటే ముందే వెళ్ళిపోయింది అది చిన్న గొర్రెల్లాగా నడిపించిన ఆయన ప్రార్థన చేసి ఆయన కంటే ముందే వరిగెత్తిపోయింది అది ప్రభు ఇక్కడ ఉంటే గొర్రెల్లి అక్కడ వరిగెత్తిపోయింది అది అప్పుడు ఏం దొరుకుతుంది చెప్పండి ప్రభులు ఇక్కడ ఉంటే అక్కడిక్కడ ఉంటే అక్కడ ఏం దొరుకుతుంది అంత మోసం దొరుకుతుంది అట్లా తెశీక సంఘము అంత ఫాస్ట్ అన్న దేవుడి వాక్యంలో అంత ముందుకెళ్లిపోయి మూసపోయింది కానీ ఇక్కడ బెరియా సంఘం గురించి మాట్లాడతాడు తెశోర్క సంఘమే కొత్త నిబంధనలు అంత ఫాస్ట్ ఉంటే వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్ ఎందుకంటే తెసోంధిక సంఘం వాళ్ళ కళలు దర్శనాలు చూసి పరిగెత్తిర్రు కానీ బెరియా సంఘం అట్లా వరిగెత్తలే వాక్యం చూసి వరిగెత్తర్రు వాక్యాన్ని పరిశీలించిర్రు అందుకే మర్మములని పరిశీలించాలి మనం ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది మోసం ఎత్తబడే సంఘం బోధ నాలుగు వందల సంవత్సరం అయింది వచ్చి లోకంలో నేను అటు వచ్చే వారం వచ్చే వారం గానీ అటు వచ్చే వారం గాని ఫుల్ డీటెయిల్డ్ గా ఆ మర్మం గురించి మాట్లాడతా అది నిజంగా మర్మమే కాదా అది బైబిల్ లో ఉందా లేదా మీకు అన్ని ఆధారాలతోని ఎందుకంటే ఇప్పుడు చర్చ అంతా నమ్ముతుంది ప్రపంచంలో ఆ మర్మంని కానీ అది ప్రభు వల్ల కలిగిందా కాదా అనేది మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మోసపోయే కాలం ఇదంతా ఎవరు మిమ్మల్ని మోసపరచక మీరు చూసుకున్న ఎందుకు చెప్పిండంటే అదే పని ఆయన మర్మం ముగించటానికి అంత మోసంలో ఉంటుంది అనేది ఆయన ఆ విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తాడు కాబట్టి చూస్తాం కూడా మనం తెసోనిక రాష్ట్ర గురించి చూస్తాము చివరికి చివరి మర్మం ఏంటంటే అందరూ మోసపోతారు ఎంటైర్ చర్చ్ సిస్టమ్ మోసపోతుంది అటువంటి మర్మాల గురించి మనం ధ్యానిస్తా ఎన్నో ఉన్నాయి అవన్నీ నేను అంత డీటెయిల్ గా మీకు చెప్పలేదు కానీ ఈరోజు మటుకు మరికొని చూపిస్తా సార్ మతే సువార్త ఆరవ అధ్యాయము ఇరవైఅవ వచనం మతే సువార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనం పరలోకమందు చూడండి పరలోక మందు మీ కొరకు ధనము సమకూర్చుకున్న అచ్చట చిమ్మటైనను తుప్పైన దాన్ని తిని వేయదు బాగా అర్థం చేస్తుంది దొంగలు కన్నం వేసి దొంగలించలేరు అసాధ్యం అన్నట్టు కాబట్టి చూడండి ఇది ఇది ఒక మర్మం ఆయన బయలుపరుస్తున్న ఒక స్పెషల్ మర్మం ఏంటంటే అందరు ఈ లోకంలో కానీ మీరు మన ప్రక్కడ సంపాదించుకొని చెప్పండి ఇది నిజమా నిజమా కొంచెం కష్టమే చెప్పడం ఈ లోకంలో ఆస్తి నిజమా ఆ లోకంలో ఆస్తి నిజమా మళ్ళీ ఈ లోకంలో ఎందుకు భయస్పడుతున్నాం చాలా మంది నేను చెప్తాను గొప్ప గొప్ప ఈరోజు ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలిస్తున్నా కోటీశ్వరుడు కోట్లు కోట్లు చిన్న వయసులో కోటీశ్వరుడు ఫుట్బాల్ ప్లేయర్ నోటికి వస్తాడు నాకు బ్రయన్ కదా కోపీ బ్రయన్ కోబి బ్రయన్ కోట్లు కోట్లు డబ్బు సంపాదించుకున్నాడు డబ్బా సంపాదించుకున్నాడు హెలికాప్టర్ కూడా కొనుక్కున్నాడు డబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి కదా మ్యాన్ కనుక్కున్న సీక్రెట్ ఏం తెలుసా డబ్బు సంపాదిస్తే ఏమైనా చేయొచ్చు మనం అనుకుంటాం కానీ ఏమి చేయలేమనేది ఇది ఎగ్జాంపుల్ చెప్తుంది కోపి బ్రాహ్ ఆయన హెలికాప్టర్ క్రాష్ అయ్యి సచిపెండ్ కోట్లు కోట్లు సంపాదించుకున్నాడు ఎలా అర్థం డాక్టర్ కూడా పోయిందా గొప్ప గొప్ప ధనికులు వాళ్ళ ఆస్తులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఉత్త హస్తాలతో ఈ లోకంలోకి ఉత్త నచ్చారు విడిచి కూడా పోతున్నారు అన్ని ఆనందిస్తున్నాడు కష్టపడి ఆనందిస్తున్నాడు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది కూడా నాకు చాలా ఆయాసకరంగా ఉంది అంటాడు ఎవరు ప్రసంగి సూర్యుని కింద మనిషి పడే అగచాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి ఎవడో కష్టపడితే ఎవడో ఏంజా అంటే మనకు బాగుందా కానీ బైబుల్ చెప్తుంది నీ కష్టఫలం నువ్వు అనుభవిస్తావని ఉందా లేదా నువ్వు కష్టపడి సంపాదించుకుంటే దాన్ని నువ్వు అనుభవిస్తావని ఉంది కానీ ఇక్కడ ఈ లోకంలో ఏముంది నువ్వు కష్టపడితే ఎవడో అనుభవిస్తున్నాడు నేను మీకు చెప్పినా కదా నేను ఎంతో కష్టపడి ఒక పొప్ప చెట్టు పెంచుకున్నాను మైటి దగ్గర దానికి చాలా పెద్ద కాయలు కాయి ఒకటి రెండు రెండు కిలోల కాయలు కాస్తాయి అయితే నేను ఎప్పుడైనా కేర్ఫుల్ గా నీళ్లు పోసి దానికి వేరేస్తా ఏమంటాం బలం ఎరువు ఎరువులేస్తాను అన్నీ చూస్తాను కదా పురుగు వస్తే స్ప్రే చేస్తాను అన్నీ చేస్తాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చేస్తాను నేను చాలా పెద్ద కాయలు ఇంత బరువు కాయలు వచ్చినాయి అయితే నేను చెప్పిన మా వైఫ్ కి అది మంచి పండు నేను పోతున్న ఆఫీస్ కి నువ్వు కోసి పెట్టుకో అంటే ఆమె లేదు చెట్టు మీదనే పండాలా అన్నది నేను చెట్టు మీద పడితే కనిపించే తర్వాత ఎందుకంటే మనిషికి పండుగ కనిపిస్తే కోసుకొని పోతాను కదా అన్నట్టే సైంద్ర ఎవడ కోసుకొని పోయిండది సో నేను కష్టపడితే ఎవడో తిన్నాడే అర్థం అవుతుందా తర్వాత మరికొని అది ఏంటో చూడండి అది ఆత్మ ఆత్మలోనే మనం అర్థం తీసుకోవాలా ఎవడైతే దాన్ని కోసుకొని పోయిండో ఆ రోజు ఒక మూడు రోజుల క్రితం చెప్తానంటే దగ్గర దగ్గర రెండు మూడు వరల క్రితం జరిగిన మాట ఇది ఎవడి హస్తం చెట్టు మీద కాయలు పెద్దగునే గాని ఖచ్చిగునేవి అప్పటి నుంచి పవర్గా అవి వాడి ఎఫెక్ట్ ఏంటది ఉంటది ఎఫెక్ట్ ఉంటది తర్వాత నేను చూసిన ఇట్లా కాదు ఇంతకాలం అయితేనే పడుతలేవని అన్ని ఫీల్ చేయబట్టి ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన తెల్లారి పండినాయండి నేనైనా ఈసారి వాటికి నేనే కోస్తా పొద్దున్నేసి నీళ్లు పోసి అన్ని కోసేసి ఇంటికి తీసుకొచ్చి ఎత్తి పెట్టేసిన మీకు చెప్తున్నా చూడండి మీ కష్ట ఫలం మీరు అనుభవించాలనేది వాక్యం చదివిస్తుంది మీరు కష్టించి సరే మేము పక్కింటి వాళ్ళకి ఎదింటోళ్ళకి అదే అడుగు పంచినాం కానీ పంచుతాం అదే బుద్ధిమాని మన ఇంట్లో పండినై మనమే తింటామా అందరికి పంచుకోవాలి ఆ రోజులుగా మంచినము మా ఇంట్లో మూనకాయ చెట్టు పెరిగితే విపరీతంగా సందు సందు పంచుటోళ్ళం ఓ వందలా కోల్డ్ గుడ్లు మొత్తం కాల్ని గుడ్లు పంచటోళ్ళము క్రైస్తవ జీవిత విధానం అదే కదా మనం పంచుకోవాలి అందరితోంది నేర్చుకోవాలి కానీ నీ కష్టాల జీవితము నువ్వు అనుభవిస్తావు ఆ వాక్యం సలువిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని నెరవేర్చుకోవాలి నేను జీవితంలో సరే నేను ఇప్పుడు ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్ వాక్యాన్ని ఫైవ్ మినిట్స్ వాక్యాన్ని ముగిస్తున్నా మరికొన్ని మార్మలు ఈ రోజు నేను చూపిస్తా పోయినవరం అటుకునేవరం కొన్ని మర్మాలు చూసినా మనము మొదటిదిగా విశ్వాసం అనేది ఒక మర్మం అది చూసినాం మనం తిమోతికి రాష్ట్ర పత్రికలో చాలా దాని తర్వాత సంఘము అనేది మర్మము రోగులు రాష్ట్ర పత్రిక మనం దాని తర్వాత సువార్త ఏ రూపకంగా మర్మం అనేది ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో చూసినాం అధ్యాయంలో దాని తర్వాత చూడండి రోజు ఎఫ్ఎస్ఎ రాష్ట్ర మూడవ అధ్యాయము మొదటి వచనం ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఈ హేతు చేత అన్ని అన్ని జిల్లయినా నిమిత్తం క్రీస్తు యొక్క నా అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై దేవుని కృప విషయమైన ఏర్పాటును ఏర్పాటును మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము క్రీస్తు మర్మము బాగా చేసుకోండి ఇది అది క్రీస్తు మర్మము దేవదర్శనం వలన చూడండి ఆయన మర్మములో ఎట్లా బయలుపరచబడతాయి క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు బయలుపరచబడింది ఏంటది ఆ సంగతి కూర్చి మును సంక్షేమం సంక్షేమం అంటే చాలా బ్రీఫ్ గా రాష్ట్ర మీరు దాని చదివేలా దానిని బట్టి దానిని బట్టి ఆ క్రీస్తు మర్మం నుంచి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు చూడండి ఈ విషయం ఈ మర్మం ఇప్పుడు ఎట్లున్నది ఆత్మ మూలంగా ఆత్మ మూలంగా పరిశుద్ధి పరిశుద్ధులకు చూడండి పాత నిబంధన కాలంలో ఈ మర్మాలు బయలుపరచబడలేదు ఈ మర్మం దేనికి మాట్లాడుతుంది అక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే ఇసల్పదులు లేక యూదులు అన్యులు ప్రభు సరిధిలోకి వస్తారు ప్రభుని స్వీకరిస్తారు ఒకటే శరీరం అవుతారు ప్రభు శరీరం ఒకటే ఏంటది అన్యులైన గాని యూలైన గాని ప్రభుని స్వీకరిస్తే వాళ్ళందరూ ఒకటే శరీరము అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు ఆ ఆ పత్రిక అంతా ఆ అధ్యాయమంతా అధ్యాయము అదే పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై రెండవ ఇది చాలా స్పెషల్ మర్మం పాత నిబంధన కాలంలో బయల్పరచబడలేదని చెప్పి పౌన్ అటువంటి విషయం ఈ మర్మము చూడండి గొప్పది ఈ మర్మము చాలా గొప్పది అయితే నేను సంగము ఏందా మర్మం ఏం ఏ మర్మం గురించి చెప్తున్నాడు చెప్పండి ఏమైతే ఏదా క్రీస్తుని గుర్చి సంఘం నిర్చి చెప్తున్నాను చెప్పండి క్రీస్తు ఎవరు సంఘం ఎవరు క్రీస్తు అంటే పెళ్లి కుమారుడు సంఘము పెళ్లి కుమార్తె కాబట్టి పెళ్లి కుమార్తె గురించి చెప్తుండే ఈ మర్మం ఎవ్వడికి బయలుపరచబడలేదు పాత నిబంధన కాలంలో అనే పౌల విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇదే మర్మం నిభక్తులు కూడా చూపిస్తుంది పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో జరము బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరముందు ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావం మన దేవుడికే చెల్లెలు మనం అటనే ప్రార్థన చేస్తాం కదా మనం అటనే ప్రార్థన చేస్తాం రక్షణ మహిమ ప్రభావంలో మన ప్రభుకే చెల్లిను గాక అని ప్రార్థన చేస్తాం అసలు వాళ్ళు పరలోకంలో చేస్తున్నారు వాళ్ళు కానీ మనం ఇక్కడ చేస్తున్నాం మనకు తెలుసు పరలోకం ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడుంది మన మధ్యలోనే ఉంది కదా చూడండి ఇరవై ఒకటో ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం మొదటి వచ్చినం మరియు పెద్ద సంఖ్యలను పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని పట్టుకొని వెయ్యి సంవత్సరంలో బంధించి చూస్తున్నాం అగాధం అంటే నరకం దానికి ముద్ర విషయం కానీ దానికి మళ్ళా తాళం ఇచ్చిన మనం చూసినాం ఎప్పుడు చూసినాం ఏ బూరలో చూసినాం ఐదవ బూరలో ఐదవ బూరలో చూసినాం వాడికి తాళం ఇచ్చండి తెరవమని తాళం అప్పుడేమైనా అగాధంలో నుంచి ధూమము మిడతలు బయటకు రావడం మిడతల దండు బయటకు రావడం చూసుకో మనం ఇవన్నీ మర్మాలు ఒకదాని తర్వాత ఒకదాని మనకు బయలుపరుస్తున్నాడు అన్ని మర్మాలు కాబట్టి ఇవి ఎందుకు తెరవబడింది అనేది కూడా మనం ధ్యానిస్తున్నాం తర్వాత మత్ సువార్త పదమూడవ అధ్యాయం పదకొండవ శబ్ద చాలా కాలం నుంచి దగ్గర దగ్గర ఏడే డిగి సమాచారం నుంచి ధ్యానిస్తున్నాం మర్మములు పదమూడవ అధ్యాయం అంతా ఆశ్చర్యకరమైన మర్మములు క్రైస్తవ సంఘము ఈ రోజు ఎట్లా ఉంది అంటే పదమూడవ అధ్యాయం అంత చూపిస్తాడు ఉపమాన రీతిగా ఈరోజు పర్లోరాజం ఎట్లా ఉంది ఒకసారి ఏంటంటే పదకొండవ వచ్చినాం పదమూడు చూడండి పర్లోకరాజ మర్మములు ఇది ఒక స్పెషల్ మర్మములు అన్నాడు పర్లోకరాజ మర్మములు ఎరుగుట చూడండి ఎవరు కనుకరించబడింది ఎవరికి ఎందుకు అనుకరించబడింది ఇందాక విషయం కదా వాక్యం మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగే వాళ్ళం కాబట్టి భయభక్తులు కలిగి వాటిని పరిశీలిస్తున్నాం కాబట్టి వెర్యన్లు ఏ రీతిగా పరిశీలించినో మనం కూడా అదే భయభక్తులతో దేవుడి వాక్యాలను పరిశీలిస్తున్నాం కాబట్టి మనకు ఇవి అనుగ్రహించబడ్డాయి చూడండి అది ఏంటది ఎరుగుట ఎరగడం అంటే తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది ఇప్పుడు చూడండి కానీ వారికి అనుగ్రహించబడలేదు ఎవరికి ఎవరికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డాయి వారికి అనుగ్రహించబడలేదు వారు ఎవరు ఇది ఇప్పుడు మన కాలంకి మాకు చెప్పబడుతున్న వాక్యం ఇది మన మధ్యలో ఉన్న వారికి ఇప్పుడు నీకు నీకు అనుగ్రహించబడింది వేరే వాడికి అనుగ్రహించబడలేదు నీ పక్కన వారికి అర్థం కావట్లేదు కానీ నీకు అర్థం బయట ఉండడానికి అర్థం అవుతుంది లోపల అర్థం కావట్లేదు ఎవడైతే ఆయన ఎంతో భయభక్తులు కలిగేవాడో వాణికే అర్థం వేరే వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాడికి భయభక్తి లేదన్నట్టు దేవుడు అంటే ఏదో ఆచారబద్ధంగా జీవిస్తున్నానట్టు కాబట్టి ఇంక నేను వాక్యాన్ని ముగిస్తున్నా వచ్చే వారం మటుకు ఎత్తబడుట అన్న అంశం అదొక మర్మంలాగా చూస్తున్నారు మనుషులు అది నిజంగా మర్మంబా కాదని చూపించేస్తాను ఫ్రాంక్ గా రైట్ సరే అది ఎక్కడి నుంచి పుట్టింది ఎప్పుడు పుట్టింది ఎవరి పుట్టింది అవన్నీ హిస్టరీ నేను చూపించేస్తాను అది స్పెషల్ రికార్డింగ్ అర్థం అవుతుందా అది స్పెషల్ రికార్డింగ్ దాన్ని మనం పాపులరైజ్ చేయాలి చాలా మంది పంపాలి దాన్ని ఎందుకంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ బోధలో కాబట్టి పదకొండవ చెప్తున్న ప్రకారంగా పర్ణగరాజు మర్మంబులు మనకు అనుగ్రహించబడ్డాయి మనకు తెలిసి రోజు చర్చి ఎట్లా ఉందనేది అని మనం ఎవరిని తీర్పుదిస్తలేము మనం తీర్పర్లేం కాదు అర్థమవుతుందా మనం చూస్తున్నాం మనకు చూపిస్తుండ్రు కానీ మనం ఏం చేస్తున్నాము ప్రేమతో వాళ్ళకు చెప్తున్నాం మీరు త్వరగా బయటికి రండి దాంట్లో ఉంటే దాన్ని బట్టిన దుస్థితి మీకు పడుతుంది బయట రాకపోతే దానికి ఏ శిక్ష వస్తుందో మీకునూ అదే శిక్ష వస్తుంది ఒక్కటి నోబెల్ రాష్ట్ర పత్రిక పదకొండవ తేము ఇరవై వర్షంలో ఒక మర్మము దాంతో ముగిస్తా ఎందుకు మనకే ఈ వారికి ఎందుకు కనికరించబడింది అంటాం కదా వారు ఎవరు చూడండి పదకొండవ దేము ఇరవై ఐదవ వస్త్రం సహోదరు మీరే బుద్ధి బుద్ధిమంతులని అనుకోనద్దు మనం మనం అనుకోనద్దు మేము స్పెషల్ అని అనుకోనద్దు దేవుడు మనల్ని కనికరించి మన ప్రేమ చూపించిండు మనకి ఇవన్నీ బయలుపరుస్తాడు అయినంత మాత్రాన మనం బుద్ధిమంతులం అనుకోవద్దు అది అహం గర్వం అది వద్దు మాకు అని చెప్తున్నాడు తర్వాత ఎందుకు చూడండి ఈ మర్మము ఏదో మర్మం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఈ మర్మము ఆ మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను మీకు ఇది అవసరం ఈ మర్మం పౌలికి ఎన్ని మర్మాలు బయలుపరచబడ్డానికి అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి బయలుపరచ మనకు అర్థమైన వ్యాఖ్యలు ఆయనకి ఎప్పుడు అర్థమైపోయాయి ఏది నాలుగు గుంపులు ఆయనకి ఎప్పుడో అర్థమైపోయింది కానీ డైరెక్ట్ ఎక్కడ ఆయన ఆయన డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఆ నాలుగు గుంపులు చూపించలే ఆయన చెప్తున్న వాక్యంలో నాలుగు గుంపులు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ ఆయన ఎప్పుడు హైలైట్ చేయలేని వాటిని కానీ మనకి చాలా క్లియర్ గా ఎందుకు పౌలుకు బయల్పరచబడ్డాయి దానిలు కూడా బయలుపరచబడ్డాయి కానీ దానిని దాని ఎరగలేదు పౌలు దాన్ని ఎరగలేదు నీకు నాకు అవి జ్ఞాపకానికి వస్తున్నాయి ఎందుకు అనుగ్రించబడ్డాయి నీకు ఇవచ్చు మరి వాళ్ళకి ఎందుకు అనుగ్రహించబడలేదు చూడండి ఇప్పుడు కింద అదేమనగా మర్మం చూడండి సంపూర్ణం కాబోతుంది అన్ని జను అందరు రక్షణ చూడండి అది మర్మం ఇస్రాంత మటుకు కలిగేను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు భక్తిహీనతను తొలగించును కాబట్టి విమోచకుడు ఎవరు చెప్పండి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఎవరు విమోచకుడు మన ప్రభుయే కదా మన ప్రభు వచ్చి ఇసల్పల్లకి విమోచన కల్పిస్తాడు బాగా అర్థం చేసుకోండి వేరే మార్గమే లేదు ఎవడనే కానీ రక్షణ బోధాలంటే మన ప్రభు ద్వారానే అన్న పాయింట్ అక్కడ పౌరులు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మర్మము అనే చెట్టు అందరూ రక్షణ బోధం పోతున్నారు అందరు తెలుసుకుంటారు అందుకే భయంకరంగామైన శ్రమలు అందరికీ సువార్త ప్రకటించబడుతుంటే సైతను షేక్ అయిపోతున్నాడు వాడి రాజ్యం కూలిపోతుంది త్వరలో అందుకు వాడు డిస్టర్బ్ అయిపోయి ఈ గవర్నమెంట్స్ అన్నింటినీ వాడు వాడుకుంటు వాడు ఈ లోకం అంతా వాళ్ళ ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు అక్కడ వాక్యం ఒక తరం ఎందుకు కఠినమైన మనసు ఉంది ఎందుకు నీటిని చూడలేకపోతున్నారు చివరికి విమోచకుడు వచ్చి వాళ్ళలోని చెడుతనాన్ని తొలగిస్తాడు ఎట్ట తొలగిస్తున్నాడో నీకు తెలుసు మరణం అగునంతగానే కత్తి ఉంటేనే నీ నీవు మరణం పోతునే అప్పుడు సత్యాన్ని గ్రహించగలవు లేకపోతే అంతవరకు నువ్వు కట్టిన మనసులైనా ఉంటావు కాబట్టి ఇంగ్లీష్లో మరొకట లేదు ఇంగ్లీష్లో గుడ్డితనం అని ఉంది ఇసలికి గుడ్డితనం ఈ యుగ దేవత గుడితనం అదే అదే వాక్యంలో కాబట్టి ఈ మర్మం ఏది వారికి గుడ్డితనం కలగడం వలన మనం అందరం నీ గొప్పతనం కాదది వాడు చేసుకున్న తప్పు కాదది వారి గుడితనం కలగడం వల్ల నువ్వు అక్షరకు రావాల్సి వచ్చింది అనేసి వాడి గురించి కించపరచలేవు మనం కించపరచం ఎవరిని కూడా వారి బతిహీనత ద్వారా వాళ్ళ గుడ్డి వాళ్ళు వాళ్ళ గుడ్డి కావడం వల్ల సువార్త మనకు అడగరించబడింది విస్తరించింది అందరం రక్షణ అది పాయింట్ అక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ మర్మం చాలా ఆశ్చర్యకర మర్మం కానీ అంత మనం చూసినాం ఇందాకే విజయ పత్రిక మొదట దీనిలో ఇస్థాల్పదులు క్రైస్త అన్యులు అందరూ ఒకటి శరీరంగా మార్తారు విమోచకుడు వచ్చినప్పుడే ఆయన వచ్చినప్పుడే శివుల్లో నుంచి భ్రష్టత్వాన్ని చెడుతనాన్ని తొలగించినప్పుడే ఒక మంద నాకు వేరొక మంద ఆ మంద ఈ మంద కలిస్తే ఒకటే మంద అంటాడు యోహాను సవార్త మంద ఒకటే కాపరి ఒక్కటే అది మర్మం ముగి సమాప్తం అయిపోతుంది తర్వాత నేను వచ్చేవారము ర్యాప్చర్ ఎత్తబడే సంగానికి సంబంధించిన మర్మం నేను చూపించబోతున్నాను వినడానికి బాగుంటుంది కదా అందరు గాలిలో పోతుంటే ఎట్లుంటే బాగుంటుంది లేదా హెవీ బాడీ వెయిట్స్ సెవెంటీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ బాడీస్ గాలి వేసే ఎట్లుంటే మంచిగా ఉంటుందా లేదా వినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ప్రార్థిస్తుంది పర్షుతుల మోహనదుల దేవ మీకు వందాలే రవ్వా అనేక మీద విషయాలు మీరు మా తిరు మాట్లాడుతున్నారు తండ్రి ఏడవ కూర ఊదినప్పుడు ప్రభు నేను సింహాసనముల మీద నుంచి వా దిగరం మీ పాతల మీద పడిపోవడం మేము చూస్తున్నాం నైనా ప్రభు మేము ప్రతిరోజు మీ పాతల మీద పడుతున్నాం ప్రభావ అవును రాజా దాన్ని మీకు ఎంతో బాధనాలు మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు మాత్ర పర్లోక రాజ్య మర్మంలో ఎరుగుట మీ కనుకబడినారు అయినా మేము ఏమి కూడా గొప్పవాళ్ళం కాదు ఏ విషయంలో మేము స్పెషల్ కాదు మాకు అసలు ఇది ఏమి అర్థమే కావు మాకంత చదువు లేదు ప్రభు అయినా కానీ మీరు మీరు అక్కడిని బయలుపరుచున్నారు ఆ మర్మములన్నిటి మేము తెలుసుకోగలుగుతున్నాం నేను కేవలము మీ యొక్క ఆత్మ ద్వారానే ప్రభా కాబట్టి సమస్త ఘనత మర్మ మహా తేజస్సు మీకే కలగను గాక మీకే వర్ణాలు ప్రభావ ఈ విషయాలు గ్రహించి ప్రభావ అనేకలకు చెప్పాలా అటువంటి సేవ మీరు మాకు ఇచ్చినారు నేను కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవాలా ఈ లోకం ఊహించక ముందు మేము ఓ ప్రభా ఆ యొక్క అనేకమైన సంపాదించుకొని మీ రావాలా ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ప్రభా సర్పపు కాటు ప్రతి దశలో మేము చూస్తున్నాం ప్రభా అవిధేత వలన ప్రభా అరణ్యంలో వారు సర్పకు కాటుల చేత మరణించట్టు మేము చూస్తున్నాం మోసే ఆ యొక్క తల్లిమలి ఆ చేయబడ్డ ఆ యొక్క సర్పాన్ని ఎత్తినప్పుడు ప్రభావ మనుషులు రక్షణ ప్రతి ఒక్కరు మిమ్మల్ని తీసి రక్షణ పొందాల్సిందే మీరే విమోచకుడు అని పావులు జ్ఞాపకం సియోర్లో కూడా ప్రభావ ఎర్చలేం కూడా ఇసలు కూడా మీ ద్వారానే రక్ష వాళ్ళకి వేరే మార్గం లేదు నైనా నేనే మార్గం అన్నాడు మీరు అవును ప్రభా ఆ మార్గాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలి అందరికి కాంప్రమైజ్ కాకుండా వేరే మార్గాలు చూపించకుండా మీరే మార్గం ప్రభా కాబట్ ఆేసు మార్గాన్ని మేము అందరికీ చూపించాలని సహాయపడాలి ముఖ్యంగా మా కుటుంబాలను కాపాడండి కుటుంబకులను కాపాడండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రతి చిన్న నిద్రాత్మ అధకార శక్తులు ఏసన్న పాత్రలో బంధించండి ప్రభావ సంపూర్ణమైన హీలింగ్ దండి ప్రభా తగిన మా విశ్వాసానికి మా యొక్క సేవా జీవితాలు తగిన ప్రతిఫలం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అది మీ యొక్క ప్రేమ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు నుంచి మేము పొందుకుంటే యోగ్యత మాకు ఉన్నది నేను మీ బిడ్డల మేము మీ పిల్లలు మేము నుంచి పొందుకుంటే హక్కు మాకుంది ప్రభు స్వస్థతలు దయచేయండి అనారోగ్యాన్ని కొట్టివేయండి ఫలాలు దయచేయండి ప్రభు అభివృద్ధిలోకి తీసుకుంటండి మేము కాంప్రమైజ్ కాకుండా ప్రతి చోట మీ కొరకు సాక్ష్యంగా ఉండాలని సహాయపడాలని వీటి చే